త్రా విదక్రౌకనం యశోకస్తస్యదంతస్తుతపాసిం యో వేదా ప్రోక్ ప్రతిష్ఠి తస్ఫ్య ప్రకృతిదీనస్ ఎప్పరస్ మహేష్ర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారాపారపారీణ యమణయమాశన ప్రాణాయామ ప్రధ్యానస్యష్టాంగనిష్టా తమశ్చక్రవర్తి అద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షట్టర్శనస్థాపనాచార్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధీ విద్యానగరమహారాజధీ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యామద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగ వరాధీరా తుంగభద్రార వాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మరాధక శ్రీమజ్జగద్గరు శ్రీమదనవ విద్యాస్వామి గురు కరకమల సంజాతద్గరు శ్రీమద్భారతీర్థమహాస్వామినామసతరు శ్రీమద్విధుేఖర భారతీమహాస్వామినాయ్రీచరణారరివి సాష్టాంగ ప్రణామాన్ సమర్పజ గురుబ్రహ్మా గురుగుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరే నమరవే సర్వర్వోకానా విషజే భవరోగి నిధే సర్వ విద్యానా దక్షిణాూర్తే నమంగే శివే సర్వాధ సాధి శరణ్యే త్ర్యంబకే దేవి మహారాజే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయందం వడస్ వత్రటేశయానం బాలం ముకుందో మనసా రాయతిమిపశాంతే శాంతపనమిత్య వైభవం తం నరం వపుషికు ముఖే మన్మహేకిమీ దిలం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణాసృణై కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షట కామాక్షి పక్ష్మక్షీ కలిపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగ ప్రతిపత్తగత పితర వందే పారీర గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధయేవిద్యాం దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణనామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం ర నారాయణ సమారంభా వ్యాసంకరమ్యమా అస్మాచార్యపర్యం వందే గురుపరంపరా నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ యజ్ఞ అచ్యుతోవిందనంతకేశోషీకే వాసు నమోస్ శ్రీవాసువస్ ప్రణతక్లేశనాశాయ తోత్రిత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ ీతామృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీతేత్ర మమ హృది సన్నిధి మాతనోతుృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయ గురవే నమ Shivaya Gurave Shivaya Gurave Namaha, Gurave Namaha, Namaha, ్రీవిష్ణు నమ శివాయ మ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువల అనుగ్రహంతో శ్రీ శారదా పరమేశ్వరి కటాక్షంతో కృష్ణకృపతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం ఏడవ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం జ్ఞాన విజ్ఞాన యోగం దీని గురించి ఉపోద్ఘాతన స్వామివారు చెప్పిన మాట ఏమిటి అంటే ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అలాంటిది చెప్తున్నాను అన్నాడు అంటే ఈ అధ్యాయం ఒక్కటి తెలుసుకుంటే చాలా అని అర్థం ఇందులో చెప్పబడ్డ బ్రహ్మం ఒక్కటి తెలుసుకుంటే చాలా ఇంకేమి తెలుసుకోని అవసరం లేదు అందుకు అది అందుకు సర్వజ్ఞుడు అని పిలుస్తూ ఉంటారు సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే అన్నీ తెలిసిన వాడుని అన్నీ తెలిసిన సాము తెలుసా కుస్తీలు తెలుసా ఆటలు తెలుసా అన్నీ తెరిస్తే సర్వజ్ఞుడు కదా అంటే అన్నీ తెలియడం అంటే ఇవన్నీ కాదు అన్నీ పరమాత్మే తెలియడమే సర్వజ్ఞత్వం అది తెలిస్తే ఇంకేం తెలియవలసిన అవసరం లేదు ఇక్కడ అందుకే అధ్యాయం ఎక్కువగా ఏకాగ్రంగా వినవలసిన అంశము భగవద్గీత ఏదైనా ఏకాగ్రంగా వినాలనుకోండి కానీ కైవల్యం అనేటువంటి పరమమైనటువంటి లక్ష్యం ఎలా వస్తుంది అని చెప్పే గ్రంథం గనక దీనిపై ఏకాగ్రత చాలా అవసరం అందుకే భగవానుడు అధ్యాయం ముందే ఏది తెరిస్తే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో చెప్తున్నాను అనేదాన్ని కఠోపరిషద్వాక్యమే అక్కడ భగవాను చెప్పాడని చెప్పుకున్నాం ఆడ తర్వాత అపరా పర ప్రకృతి ఈ అపరాపర తర్వాత త్రిగుణములు కూడా చెప్పాడు ఈ త్రిగుణములు అపరాపర ప్రకృతి అంతా వ్యాపించి ఉంటాయి ఈ అపరాపర ప్రకృతులు త్రిగుణములు ఎవడ అధీనంలో ఉంటాయి వాడు పరమేశ్వరుడు అందుకే మాయ అనబడేటువంటి త్రిగుణాత్మిక మాయ ప్రస్తావన ఆ మాయ ఎవడి అధీనంలో ఉందో వాడు పరమేశ్వరుడిని చెప్పబడుతున్నాడు మాయతో పాటు అపరాపర ప్రకృతులు ఎవడ అధీనంలోనే వాడు ఈశ్వరుడు అందుకే అపరా మాయ ఎందుకు వర్ణించారంటే భగవానుడు మనం ఉన్నది వాటిలోనే కనుక ముందు వాటి యొక్క అర్థం చేసుకోవాలి అది మొదటిది రెండవది ఏంటంటే వాటన్నిటి ఎందు వ్యాపించినవాడు ఆయనే ఎలా వ్యాపించానంటే ప్రతి దానిలో విభూతిగా ఆయన ప్రకాశిస్తూ తాను నిర్వికారుడిగా అస్మి అనే భావనలో ఉన్నాడనేది మనం నిన్ను చెప్పుకున్నటువంటి సారాంశమైన అంశము అటు తర్వాత వివరిస్తూ దైవీయేషా గుణమయి మమ మాయా మామేవయే ప్రపంచంతే మాయామెతాం తరంతితే మాటను చెప్పి అయితే కొంతమంది నన్ను ప్రపంచంతే చేయరు అంటే మాయను తరించాలంటే ఒకటే మార్గం ప్రపంచంతే ఎవరిని ప్రపంచంతే మాం ఏవ నన్ను మాత్రమే ఎవడు ప్రపంచంతే నన్ను మాత్రమే అంటే ఈశ్వరుని మాత్రమే అని అర్థం అంతేగాని విష్ణువుని మాత్రమే లేదు శివుని మాత్రమే అని కాదు శివుడు విష్ణువుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరు ఆయన్ను పరమేశ్వరుని మాత్రమే ప్రపంచంతే అంటే మన ఆశ్రయము మన ఆసక్తి పరమేశ్వరుని ఎందు మాత్రమే ఉండాలని మాత్రమే అని చెప్పినప్పుడు అన్య విషయములందు కూడదు అనే మాట ఏవా మాటలు కనబడుతున్నది దీన్ని అనన్యాశ్రయము అని అంటారు అయితే అంత సులభంగా ఒక్క పరమేశ్వరుని ఆశ్రయిస్తే మా ఆయన దాటిపోగలమే మరి అందరూ ఎందుకు ఆశ్రయించట్లేదు అంటే ప్రజల్లో అంటే మానవుల్లో ఉండే చెప్తున్నాడు మొదటి తరగతి అంటే ఫస్ట్ క్లాస్ కాదు కింద నుంచి మొదటి తరగతి వాళ్ళెవరేంటే దుష్కృతులు మూఢులు నరాధములు ఆసురీభావం కలిగిన వారు వీరు పరమాత్మ గురించి చింతన లేదు అటువంటి వారు వారికి అనేక దుర్గతులు కూడా వ్రాసి పెట్టుంటే వాళ్ళ పరిస్థితి అదే తర్వాత కొంతమంది సుకృతాత్ములు ఉంటారు వారు నాలుగు విధాలుగా ఉంటారు అంటే ఆర్థ జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని అని నాలుగుని చూపించాడు అందులో మొదటి ముగ్గురు గౌణ భక్తులు తర్వాత వాడు ముఖ్య భక్తుడు జ్ఞానభక్తుడు అందుకే జ్ఞాని అన్నిటికంటే నాకు ప్రీతి అన్నాడు ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ అయితే మరి ఆర్థ జిజ్ఞాస అర్థార్థను కూడా సుకృతులు ఎందుకున్నాడు అంటే వారు క్రమంగా పొందుతారు క్రమంగా పొందుతారు జ్ఞాని నేరుగా పొందాడు ఇక్కడ కనుక ప్రత్యక్షంగా పరమాత్మను పొందినవాడు జ్ఞాని పరమాత్మానుభవం పొందినవాడు మిగిలిన వాళ్ళు క్రమంగా పొందుతారు కనుక వాళ్ళు సుకృతులే అంతేకాదు వాళ్ళు మళ్ళీ దుర్గతులు పొందేటువంటి స్థితికి వెళ్లారు వాళ్ళు ఎప్పుడు కూడా దుష్కృతులకు ఏ దుర్గతులు ఉన్నాయో అవి ఆర్థ జిజ్ఞాస అర్థార్థ భక్తులకు రావు అది తెలుసుకోవాల్సింది భగవంతుడు ఏ విధంగా ఆశ్రయించినప్పటికీ కూడా వారు క్రమశ ముందుకు వెళ్ళగలరే తప్ప వాళ్ళు పతనం కారు అందుకే అయ్యోనే జ్ఞానభక్తులు కాలేదే ఇంకెందుకు గీత వినడం డిజప్పాయింట్ అవ్వక్కర్లేదు కనీసం ఆర్థ జిజ్ఞాస అర్థార్థ భక్తులైనా చాలండి ఇక్కడ తరించిపోతాం ఆయన వైపు తిరిగేమాలేదా అని చూడాలి అయితే ఆర్తి జిజ్ఞాస అర్థార్థ లక్షణములు గొప్పవా అంటే ఉన్నవాడు గొప్పవాడు కాదు అంటే ఇక్కడ ఏమిటి కోరుకున్నావు కంటే ఎవరిని ఇక్కడ ముఖ్యం పట్టుకునేది ఎవరిని ఎవరిని తిరిగో నన్ను నన్ను పట్టుకోవడం చేత వాడు గొప్పవాడు ఏ విధంగానైనా పరమాత్మను ఆశ్రయించడం అనేది కావాలి తేదాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిని విశిష్యతే జ్ఞానికున్నది ఆయన భక్తుడే అన్నాడు చూడండి జ్ఞానిని కూడా భక్తుడే అన్నాడు కానీ వాడికి ఇచ్చిన టైటిల్ ఏకభక్తి ఏకభక్తి అంటే పరమాత్మ తప్ప మరొకట్లేదు అతనికి అందుకే అతడు నాకు ప్రీతిపాత్రుడు నేను అతనికి ప్రీతిపాత్రుడు ఇంకా ప్రీతిపాత్రుడు అనే శబ్దం కంటే ప్రియం అనే శబ్దం వాడాడు అస్థిభాతి ప్రియంలో ప్రియ ఆనందం అనర్థం ఇక్కడ ఈ ప్రియం అంటే మహానుభావులు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వస్తి మహాస్వామి మాట అంటారు జ్ఞానికి భక్తి ఉండదు అంటే ఉంటుందన్నాడు అదే రూపమైన భక్తి అని చెప్పాలంటే ప్రేమ భక్తి అన్నాడు ఇక్కడ గొప్ప విషయం చెప్పినట్టు కేవలం ప్రేమ మాత్రమే ప్రేమ అంటే ఆనందం ఎందుకంటే మనం ఒక విషయాన్ని కోరుకుంటూ భగవంతుని చేరేము అంటే మనకు ఆనందం విషయంలో ఉందని అర్థమైపోతుంది పరమాత్మ ఎందు లేదు కానీ పరమాత్మయ్యే ఆనందం అనేటువంటి మాట గమనించుకోవాల్సింది అందుకే పరమాత్మయందే ఆనందం ప్రేమ అనేటువంటిది ఇక్కడ మనం జ్ఞానికి కేవల ప్రేమ ఉంటుంది అలాగే కేవలం ప్రేమ ఉన్నటువంటి వారికి కూడా పరమాత్మ జ్ఞానరూపంగా అనుభవానికి వస్తాడు నటించుడు తిప్పచ్చు కేవల ప్రేమ రూపంతో ఆశ్రయించిన వారు ఎవరంటే గోపికలు వారు ముక్తిని పొందారు అది కొంతమంది ప్రేమభక్తి నిధులు చెప్పలేదు అంటే ఈ మాటలో చెప్పాడు అని అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ గోపికల ప్రస్తావన వేరు వాళ్ళు అర్థార్థ భక్తులు కారు ఆర్థభక్తులు కారు జిజ్ఞాసభక్తులు కారు కొన్ని జ్ఞానభక్తులు అంటే పరమాత్మ పదాలు అవేమి తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మామేవ ఏ ప్రపంచంతో ఉన్నది వాళ్ళకి కేవలం పరమాత్మ తప్ప అన్యము లేదనేటువంటి భావం అందుకే ఉద్ధవుణ్ణి జ్ఞానం చెప్పడానికి పంపించాడు ప్రేమభక్తులైన గోపికులకి ఉద్ధవ రూపంలో జ్ఞానం చెప్పాడు ఎందుకంటే ప్రేమభక్తి ఉంటే జ్ఞానం భగవంతుని అందిస్తాడు అందుకు పంపితే ఉద్ధవుడు అన్నాడు నేను వీళ్ళకి చెప్పడానికి రాలేదు వీళ్ళ నుంచి నేర్చుకోవడానికి వచ్చాడు అన్నాడు ఎందుకంటే నిరంతరం ఏ పరమాత్మను హృదయంలో చింతన చేయమని చెప్పడానికి వచ్చాడో మీరు వియోగ బాధ విడిచిపెట్టండి మీ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడని చెప్పడానికి వచ్చాడు కానీ వాళ్ళు పరమాత్మను తప్ప మరొక చింతనే లేదు పైగా ఏ పని చేసినా కృష్ణ చింతనే మరొకట్లేదు వాళ్ళు చల్ల చిలికిన దగ్గర నుంచి గృహకలాపాలు చేస్తున్నా కృష్ణుడు తప్ప మరొకట్లేదు ఆయన వియోగంతో వేదన పడుతున్నారు కూడా అంటే వేదన పడుతున్నారంటే ఆయన స్మరించారనే కదా అర్థం ఇక్కడ అది చూసి నిరంతర స్మరణే కావాలి పరమాత్మ పట్ల అది వీరికి సిద్ధించింది అన్నాడు ఇక్కడ అందుకే వారి భక్తి గురించి మనం అల్పస్థాయిలో చెప్పడానికి లేదు దాని యొక్క స్థాయి వేరు దాని యొక్క స్థానం వేరు ఇది వినగా ఎవరికైనా ఆ ప్రస్తావన వస్తుందేమోనని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు గోపికాభక్తిని విశ్లేషించడం కాదు కానీ గోపికాభక్తి అత్యంత ఉత్కృష్టమైన భక్తి మళ్ళీ ఇదే కృష్ణ పరమాత్మ ఉద్ధవ గీతలు చెప్పినప్పుడు మాట మనం తెలుసుకోవాలి అందుకే గోపికలతో అంటాడు నేను మీకేమివ్వగలను ఉన్నాడు పరమాత్మ చేత నేను మీకేమివ్వగలను అనిపించుకున్నారంటే వారు ఎటువంటి వారు చూడండి బ్రహ్మాది లోకాలైనా మీరు చూపించే ప్రేమ ముందు దిగదొడిపో అంటాడు కృష్ణ పరమాత్మ దాని అర్థం ఏంటంటే కర్మలు చేసిన వాళ్ళు బ్రహ్మాది లోకాలకు చేరతారు ఉపాసన చేసేవారు సగుణ బ్రహ్మలోకానికి చేరతారు మీరు ఆ రెండింటినీ మించిపోయినవారు బ్రహ్మాది లోకాలు మీకు ఇచ్చినా సరిపోవు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మాది లోకముల కంటే గొప్పదైన ముక్తే మీకు లభిస్తుంది అని భగవాను చెప్పినట్లు ఇది అందుకే ప్రియ అనే శబ్దం వచ్చేటప్పటికల్లా ప్రేమ భావన మనకి తెలుస్తుంది అఖండమైనటువంటి భగవత్ ప్రేమ అందులో విషయములు పట్టవు ఏది పట్టదు కృష్ణుడి తప్ప మరొకటి పట్టదు ఇక్కడ అటువంటి స్థితి ప్రియోహి జ్ఞానినోత్ అహంస మమ ప్రియ ఉదారాహ సర్వయేవైతే జ్ఞానిత్వాత్మైవ మే మతం ఇందులో అందరూ ఉదారులే అన్నారు అంటే నలుగురు కూడా ఉత్కృష్టము కలిగిన వారే ఇందులో జ్ఞాని ఆత్మీయుడు కాదు ఆత్మయే అని తెలియజేశాడు అంటే వాడికి జ్ఞానమనగా పరమాత్మక అభిన్న భావమే జ్ఞానం పరమాత్మ తప్ప మరొకటి పరమాత్మ తప్ప మరొకటి లేదంటే నేనను కూడా వేరే అహం బ్రహ్మాసుని సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు పరమాత్మకు అభిన్నుడు ఆస్తిత సహియుక్తాత్మా మామేవా అనుత్తమా గతిం అటువంటి వాడు అత్యుత్తమ గతి స్వరూపుడైన నాయందే ఎప్పుడు స్థితుడై ఉన్నాడు అయితే నేను అత్యంత ఉత్కృష్టుడైన వాడు గురించి చెప్పాను కానీ అటువంటి వాడు అంత తేలిగ్గా దొరకడు ఇది తెలుసుకుని ముక్తి తేలిగ్గా దొరకదు జ్ఞాని తేలిగ్గా దొరకడు అనడం కాదు అది దొరకడానికి ఎన్ని చెయ్యాలో భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు ఎందుకే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్జతే వాసుదేవసర్వమితి సమహాత్మా సుదుర్లభ నేను ఇక్కడ వరకు మనం ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఉపోద్ఘాతం మనం అందుకోకపోతే తర్వాత అందుకోవడం కష్టమవుతుందని చెప్పుకున్నాం ఇక్కడ భగవానుడు ఈ అధ్యాయంలో అసలు పరమేశ్వరుడు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పేశాడు జగజ్జీవ ఈశ్వర అనే మూడు భాగములు వ్యవహార దృష్ట్యా కనబడుతున్నా వాటిలో అస్థిభాతిగా అస్మిరూపంగా ఉన్నది నేనే అది ఎవడైతే గ్రహిస్తాడో వాడు జ్ఞాని వాడు ఉత్కృష్టుడు అది గ్రహించకపోయినా నన్ను ఆర్థ జిజ్ఞాస అర్ధార్థులైన వాడు ఉత్తముడే అని చెప్పాడు అసలు ఆ చింతన చేయని వాడు అధముడు అని చెప్పేశాడు తర్వాత మరికొందరు రకాల జాన్ గురించి చెప్పబోతున్నాడండి అంటే కేవలం దుష్కృతులే ఉంటారు లేకపోతే ఆర్తజ జిజ్ఞాస అర్ధార్థ భక్తులే ఉంటారు అనుకోవద్దు ఇంకెన్ని రకాల వాళ్ళు ఉంటారు తర్వాత చెప్పబోతున్నాడు కానీ మధ్యలో జ్ఞాని యొక్క చెప్తూ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే అనేక జన్మల చివరికి అంటే బ్రహ్మజ్ఞానం అయ్యాడంటే చివరి జన్మ దానికి ముందు ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు లెక్కలేవు బహునాం అంతే ఇక్కడ జ్ఞానార్థ సంస్కారాశ్రయాణం అని ఇక్కడ భగవత్పాల్ వారు చెప్తారు అంటే గత జన్మల్లో జ్ఞానమునకై ఏవేవైతే సాధనలు చేశాడో అంటే సత్కర్మాచరణ భగవచ్చింతన జపము తపము ఇవన్నీ చేయడం వల్ల వాటి కారణంగా అంటే చిత్తశుద్ధిని కలిగించేటటువంటి ఏ సంస్కారములు లేదా ఏ కర్మలు ఏ ఏ యోగములు గత జన్మలో చేశాడో వాటి నుంచి వచ్చినటువంటి సంస్కారముల చేత ఉత్తమ జన్మ పొందినవాడు జ్ఞాని అవుతాడు అంటే గద్జన్మలలోంచి వచ్చిన వాడు గద్జన్మలు ఇవన్నీ సాధనలు చెయ్యగా చెయ్యగా చెయ్యగా అంతేగాని నేను ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఫలానా క్షేత్రంలో ఫలానా దేవతను ఉపాసన చేశాను అని ఇప్పటికీ చెప్తున్నాడంటే వాడు ముక్తి పొందలేదు వాడు జ్ఞాని కాలేడు అంటే వాడు దేవతలను ఉపాసన చేశారు ముక్తి రాలిచ్చేసారా కానీ దేవత ఉపాసన కూడా ముక్తి ఇవ్వట్లేదు మరి దేవత ఉపాసన ముక్తి ఇవ్వనప్పుడు చెయ్యడం ఎందుకు వదిలేద్దాం అంటే మహాపాపం సత్కర్మాచరణ చేయాలి ఒక ఆయన చెప్పాడు జాతస్మృతి వచ్చింది ఆయనకి ఇప్పుడు ఏదో యోగం వల్ల అంటే గద్జన్మల్లో నేను అనేక యజ్ఞాలు ఐదు వందల ఏళ్ళ క్రితం చేశాను అన్నాడు ఇక్కడ ఆ ఐదు వందల ఏళ్ళ జన్మలో యజ్ఞం చేసినప్పుడు కలిసిన అప్పటి స్నేహితుడు ఇప్పుడు ఈ జన్మలో మరొకడుగా పుట్టి నాకు కలిశాడు మన ఆహా అంటాం ఆహా ఏమిటి వీడు మల్లంటవాడే అయితే వీడి జన్మ గుర్తు వచ్చిందో మరి గుర్తులేదు ఇదే ప్రతి వాళ్ళకి ఉన్నటువంటిది అంటే అర్థం అవుతుందంటే వీరింకా ముక్తికి వెళ్ళలేదు అని అర్థమవుతుంది ఇక్కడ అయితే మరి గత జన్మల నువ్వు వ్యర్థమవుతుందా కొనసాగుతుంది అలా కొనసాగుతూ వెళుతుంది ఎప్పటికీ అది పండుతుందో నీకేం తెలుసు విత్తనం వేసావు నీరు పోసావు పండడానికి నీ ప్రయత్నం నువ్వు చేసావు అది ఎప్పటికి రావాలనే పైన కాలం అనేది ఒకటి అనుకూలించాలి కదా కాలం నీ కర్మను ఎప్పుడు పండించాలో అది చూసుకుంటూ కాలరూపుడైన పరమేశ్వరుడు అందుకే మన పని ఇందులో చెప్పిన ప్రకారంగా సాధకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి అర్థం ఏ ఏ శా శాస్త్రములు ఏ ఏ కర్మలు చెప్పేయో అవి నువ్వు ఏ మేరకు చేయగలవో సధర్మాన్ని అనుసరించి అది చెయ్యడమే మన యొక్క విధి ఇది తెలుసుకోవాలి జ్ఞానం గురించి జ్ఞాని గురించి చెప్పేటప్పుడు వినొచ్చు ఆనందించవచ్చు అర్థం కాలేదని కంప్లైంట్ చేయొచ్చు జ్ఞానిని కాలేదేమో అని నిరాశపడచ్చు వ్యర్థం అండి కానీ జ్ఞానం గురించి వినేటప్పుడు మోక్షం అనే కాదు జ్ఞాని ఇంత గొప్పవాడైన భావన కలిగినా చాలు ఇక్కడ ఎప్పటికైనా కాగలం వాసనాప్రాయంగా ఉంటుంది దానికి అనుగుణమైనటువంటి సత్కర్మను బుద్ధి ఈ జ్ఞాన లక్షణం వల్ల వినడం వల్ల కలిగితే చాలు ఇక్కడ జ్ఞాని గురించి వినడం వల్ల జ్ఞానం గురించి వినడం వల్ల దానికి అనుగుణమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి దానికి అనుగుణంగా నాలో పెరిగిపోతున్న రాగద్వేషాలను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి మొన్న వంద ఉంటే ఇవాళ తొంభై శాతానికైనా దిగిందా లేదా చేసుకోవాలండి ఇక్కడ టెంపరేచర్ టెస్ట్ చేసుకున్నట్టు ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి వాటి తీవ్రత తగ్గిందా లేదా అంటే అవి తగ్గితే కానీ వాడి దగ్గరికి అసలు సాధారణంగా ఉపాసనకే సరిపోదు ఇంకా జ్ఞానం దాకా ఎక్కడా అందుకే ఇది విన్నప్పుడు మనకు కావలసింది ఈ మాటలో భగవాన్ చెప్పడం ఏంటంటే బహునాం జన్మనామంతే అంటే అనేక జన్మలు గడిచేక ఆటోమేటిక్గానే అలా వచ్చేస్తాడని చెప్పడం కాదు ఒక ఆయన అన్నాడు ఎప్పటికో వెళ్తాం కదా పరమాత్మ దగ్గరికి కానివ్వండి అన్నాడు అంటే వాడు ఇప్పుడు ఒక్క సాధన చేయని చెప్పేస్తాను వాడు ఇక్కడ ఎప్పటికోప్పుడు వెళ్ళాలన్నా అన్ని జన్మల సాధన ఉండాలండి అందుకే ఎన్ని కోట్ల తపస్సులు చేస్తే నీ భక్తి కలుగుతుంది స్వామి అంటాడు ఇక్కడ కోటి జన్మకృత పుణ్యేనా అది బహు జన్మల పుణ్య విశేషం చేత భవే భక్తి ప్రజాయతే అని భారతంలో కనబడుతుంది అనేక కోట్ల జన్మల పుణ్య విశేషం చేత పరమేశ్వరుని ఎందు భక్తి కలుగుతుందట భక్తి అంటే బాగా తెలుసుకోవాల్సింది గౌణ భక్తి గురించి చెప్పడం కాదు పరమాత్మ తప్ప అన్యము లేదని అనన్యభక్తి అది సిద్ధించడం అనేక జన్మల మామూలు జన్మలు కాదు కోట్ల జన్మలు ఒక మహానుభావుడు అంటాడు శివుడితో ఏమనంటే నీది జడలో ఎన్నున్నవో కేశములు అన్ని పుట్టుకలలోనే తిని శివా తేల్తువటే అన్నటికేని నాకతటి తోయార్ద్ర శీర్షోదయా అని అన్నాడు నేను ఇప్పుడు ఎన్ని పుట్టుకలు పొందేనంటే శివుడితో నీ జటా జోటల్లో ఎన్ని కేశాలున్నాయో అన్ని పుట్టుకలు పుట్టేనేమో అన్నాడు ఇక్కడ అంటే లెక్క పెట్టగలమా మామూలు వాడి జుట్టు కాదు బట్టతలవాడి మీద ఉన్న కాసింత వెంట్రుకలు కావు జటాజూట దారి అయిన పరమేశ్వరుడు యొక్క జటాజూటంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో జన్మలట దీన్ని బట్టి తెలియాలండి ఇవాళ ఈ శరీరం పట్టుకుని వెర్ర నేను ఇలాంటి తనువులు ఇంతకంటే నీచతనువులు ఎంతకంటే గొప్పతనువులు ఎన్నెత్తి ఇక్కడికి పడ్డాను ఇక్కడి నుంచైనా మళ్ళీ దీనిలో పడకుండా సాధన చెయ్యాలి అనాలి అందు ప్రయత్నం చేయాలి ప్రయత్నం ప్రారంభించు గురువులను ఆశ్రయించు గురుకృప ఈశ్వరానుగ్రహం కలిగేయా అసాధ్యం సుసాధ్యం అవుతుంది ఇది తెలుసుకోవలసిన ప్రధానమైన అంశం అందుకే ప్రయత్నశీలుడవడానికై ఈ బోధ తీసుకోవాలి తప్ప అయ్యో జ్ఞానిని కాలేదే కాని జ్ఞానం గురించి తెలుసుకోవడం ఎందుకు అనకూడదు లేకపోతే ఇలా తిరుగుతూ ఉండడమే కనుక శ్లోకం నుంచి గమనించవలసిన అంశం ఇది ఇక్కడి వరకు మనకి వివిధ వర్గాలు చెప్పాడు కదా మరొక వర్గం చెప్తున్నాడు వీళ్ళందరూ అర్థార్థుల జ్ఞానులు అంటే వీళ్ళెవరూ కారట కానీ ఇలాంటి వాళ్లే మనకు ఎక్కువ కనబడుతుంటారు వీళ్ళు భక్తులు అనుకుంటూ ఉంటాం కానీ భక్తులే కానీ ఇందాక చెప్పినటువంటి ఈశ్వరాశ్రయం పొందిన భక్తులుగా అట్ట వీరెవరు అంటే కామై స్థైస్తానా ప్రపంచంతే అన్యదేవతా తం తమ్ నియమస్థాయా ప్రకృత్యా నియతస్వయా భగవానుడు ఈ అధ్యాయంలో అసలు మానవుల్ని అందరినీ కూడా కేటగరీజ్ చేశారండి చక్కగా ఇందులో ఎక్కువ శాతం మానవులందరూ మొదటి శ్లోకంలో వచ్చేశారు దుష్కృతో మూఢాహ నరాధమాహ వాళ్ళు అందరూ ఎక్కువ శాతం ఉంటారు తర్వాత చెప్పిన వాళ్ళు తక్కువ అయితే ఆ నరాధములకి ఇటువైపు ఇందాక చెప్పిన అర్థ జిజ్ఞాస అర్ధతలు మధ్యలో వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారు ఇక్కడ దీనికంటే ముందు స్వామి వాసుదేవ సర్వమితి అనే మాట చాలా గొప్ప మాట అండి అది పట్టుకోవాలి అదే మహామంత్రము వాసుదేవ సర్వం ఇందులో మిగిలిమని విడిచిపెట్టేది ఒకటి పట్టుకున్నా చాలు సర్వం వాసుదేవ అంటే అంత వాసుదేవుడే అంటే అంత శ్రీకృష్ణుడే అందుకే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కృష్ణుడే సర్వము మంచిదే కానీ శివుడు కాడు అమ్మవారు కారు మరి రాముడు కాడు విష్ణువు కాడు ఇలా అంటారండి ఎవడైనా వాసుదేవ శబ్దానికి అర్థం ఏంటంటే మొత్తం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడి చేత సంబోధింపబడుతూ అనేక సంబోధనలు అర్జునుడు చేశాడు కాని కృష్ణుడు తన గురించి చెప్పింది ఇక్కడ ఒకటే శబ్దం వాసుదేవ ఆ వాసుదేవ స్వరూపమే చాలా ప్రధానం అందుకే భాగవతంలో ప్రథమ స్కందంలో సుఖయోగిందులు కూడా వాసుదేవ పరాయణాహ వాసుదేవ వాసుదేవ వాసుదేవ అని చెప్తాడు ఏమిటా వాసుదేవ అంటే వాసుదేవుడు కొడుకండి వాసుదేవుడు కొడుకంటే మళ్ళీ సర్వవ్యాపకుడైనటువంటి నామరూపాలతో ఉన్నటువంటి వాడుగా కాదు సర్వవ్యాపకమైనది ఎప్పుడూ కూడాను నామంతో రూపంతో ఉండదు భక్తులను అనుగ్రహించడం కోసం నామరూపాలు స్వీకరించవచ్చు అది సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుడు స్వతసిద్ధంగా సచ్చిద్రూపుడే వ్యాపించు ఉన్నాడు అది ఈశ్వరుడు యొక్క అసలు స్వరూపం సచ్చిత్ అది అఖండ ఆనందం కనుక ఆనందం కూడా కలిపి సచ్యదానందం అంటాను సచిత్ అంటేనే ఆనందం అండి సూర్యుడు అంటేనే వెలుగు సచ్చిద్ంటేనే ఆనందం అందుకే సచ్యదానందం అనేది మనకి చెప్పుకున్న సత్యద్రూపుడే పరమేశ్వరుడు అయితే ఆయన నామరూపాలు లేవని మాత్రం లేదు ఆయన మనల్ని అనుగ్రహించడం కోసం దివ్యనామంతో దివ్య రూపంతో వస్తాడు అయితే నువ్వు నామానికి ఆయన అవతరించినప్పుడు రూపం తీసుకున్నప్పుడు దాని మేరకు అర్థం తెలుసుకుంటున్నావు దాన్ని పై అర్థం తీసుకుంటే సత్యద్రూపతత్వంకే అర్థం తీసుకెళ్ళిపోతుంది అందుకే వాసుదేవుడు అంటేనే చిత్తు వాసుదేవుడని ఇప్పటికి మూడు నాలుగు మాలు చెప్పుకున్నట్టున్నాం అందుకే వాసుదేవ సర్వమితి అంటే నేను చెప్పిన పరాపర ప్రకృతి అందంతటా కూడాను వాసుదేవ వసించి ప్రకాశించేవాడు నేనే కనుక నేను పరోక్ష వస్తువును కాదు అపరోక్షమే ప్రత్యక్షం అనకూడదు అక్షం అంటే ఇంద్రియమని అర్థం ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు గోచరించేది ఇంద్రియాలకు గోచరించడు గనక ప్రత్యక్షం అనరాదు పోనీ ఎక్కడో దూరంగా ఉన్నాడు కనుక పరోక్షం అనరాదు అపరోక్షం అని అలే అనాలి ఆ పదం తెలుసుకోవాల్సింది అందుకే అపరోక్షం ఆయన భగవానుడు అంటే వాసుదేవ సర్వం సర్వం వాసుదేవుడే ఈ స్థితి రావాలండి నేను పాట విన్నానండి అంతా రామమే పాట విన్నాం కానీ ఆ స్థితి కలగాలి స్థితి కలగాలంటే నిరంతర చింతన ఉండాలి అని సర్వం వాసుదేవు అని చింతన వాసుదేవ పదానికి అర్థం తెలుసుకో సచ్చిత్ అంటే ఏంటో తెలుసుకో సచిత్తును ఆధారం చేసుకున్న ప్రపంచాన్ని ముందు పరిహరిస్తూ సత్యత్తును తెలుసుకో తర్వాత సచ్చిత్తే సర్వం వ్యాపించి ఉందని తెలిసి ఆ సచిత్తుని ఎల్లవేళలా మరవకుండా ఉండడం ఆ సర్వం వాసుదేవు మాటలో ఉన్నదండి ఇక్కడ అంత అది వాసుదేవ అర్థం పరమేశ్వరుడు పరమాత్మ నువ్వు సృష్టిని చూస్తున్నంతసేపు పరమేశ్వరుడు సృష్టికి అతీతుడు అయినప్పుడు పరమాత్మ పరమాత్మ పరమేశ్వరుడు రెండు ఒకటే అందుగా పరమేశ్వరుడు ఈశ్వరార్థం ఈశ్వరార్థం అని మొదటి నుంచి మనం చెప్పుకున్నాం ఏంటంటే సృష్టిస్తుల ఈ కారకుడై సర్వనియామకుడై సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఆ పదములకు అర్థాల్లో చూస్తూ ఒక రూపం ఒక నామం కాదు సర్వనామ రూపములు ఎవడై ఉన్నాడో ఏ నామూ రూపము లేదు వాడు నామరూపాలు లేనివాడు అనలేదండి సర్వనామ రూపములు ఎవడై ఉన్నాడో ఎవడికి నామరూపాలు వాడు వాడు వాసుదేవుడు ఇది ఎప్పుడూ చి చింతనలో పెట్టుకుంటే సిద్ధ వస్తుంది ఆ సిద్ధి పొందినవాడు సుదుర్లభ దొరకడం చాలా కష్టం దొరికినా పోల్చుకోలేవు నువ్వు ఆ పక్కన సుఖయోగింద్రుడు వస్తున్నాడు ఎవరు పోల్చుకున్నారు ఒక పరీక్ష పోల్చుకున్నాడు ఎందుకంటే శాస్త్రం చదువుకున్నాడు గురువుల కృప ఉంది పరమేశ్వరుని చేరాలన్న తపనుంది కనుక మహాత్మును పోల్చుకోగలిగాడు అందుకే సుఖయోగింద్రుడు మాటి మాటి కనబడరు సుఖుల్లాంటివారు అంటే అటువంటి సిద్ధపురుషులు బ్రహ్మీభూతులైన వారు గోచరించరు ఒకవేళ కనబడ్డాడని పుణ్యం పండింది లేరని మాత్రం లేదు వాళ్ళ సంఖ్య అరుదు అరుదు అరుదు ఎందుకంటే మోక్షం పొందేవాళ్ళే అరుదు ఆ మాటకు వస్తే లోకాలకు వెళ్ళేవారు కూడా అరుదే తెలుసా మనం అనుకుంటాయి పుణ్యకర్మల వల్ల మోక్షం రాదుట వెంటనే వదిలేస్తే పాపకర్మలు అడిగి ఉంటాయి లాక్కుపోవడానికి అందుకే కనీసం పుణ్యకర్మలు చేస్తుంటే పతనావస్థలోకి వెళ్లకుండా వెళతాం అందుకే తర్వాత చెప్పేటువంటిది రకరకాల కోరికలతో రకరకాల దేవతలని ప్రపద్యంతే అంటే ఆశ్రయించేటటువంటి వారున్నారు వీళ్ళెవరు ఈశ్వరాశ్రయం పొందని వారు ఇటువైపు అధములు కారు మధ్యల వాళ్ళు ఇలాంటి వాళ్ళ సంఖ్య చూపిస్తున్నాడు వాళ్ళు ఎలాంటి వారంటే కామై తైహి తైహి హృత అంటే వాళ్ళకి జ్ఞానం కలగట్లేదు జ్ఞానం అంటే తమలో ఉన్న పరమాత్మను తాము తెలుసుకోలేపుతున్నారు ఎందుకంటే పరమాత్మ కంటే కామములు పట్టుకున్నాయి అంటే కోరికలు ప్రతివాడు వీటితోనూ ఉంటాడండి సందేహం లేదు ఈ కోరికలు ఏమిటి తైహి తైహి అంటే నానా విధములైనటువంటి భోగవాంఛలతో నానా విధములైనటువంటి జనులు హృతజ్ఞానా జ్ఞానం పోగొట్టుకున్నటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్యదేవతా ప్రపంచంతే ఇతర దేవతల్ని ఆశ్రయిస్తారు ఇతర దేవతల్ని ఆశ్రయించినప్పుడు ఎలా చేస్తారు అంటే తం తం నియమమాస్థాయ ఏ దేవతను ఆరాధించాలంటే ఏ నియమం పాటించాలో ఆ నియమం పాటిస్తూ ఆయా దేవతలను ఆశ్రయిస్తుంటారు దేనికోసం తై తై కామై ఆయా భోగవాంఛలతో వాళ్ళ ఆయా దేవతల్ని ఆయా నియమాలతో ఆరాధిస్తుంటారు ఎందువల్ల స్వయా ప్రకృత్యా నియత వారి స్వభావం చేత ప్రేరితులై మీరెంత చెప్పండి ఇది వదలలేరు అందుకే రకరకాల దేవతలను రకరకాల కోరికలతో ఆరాధించడమే కనబడుతుంది వీళ్ళందరూ భక్తులేనా వాళ్ళ ఆ దేవతలకు భక్తులే కానీ వారికి ఈశ్వర జ్ఞానం లేదు అందుకే మొదలు ఇవాళ నిన్న ఇవాళ వరకు నిన్నట్టుండి చెప్పినదంతా ఈ పరా అపరా ప్రకృతి త్రిగుణాత్మకమైన మాయా వీటన్నిటికీ నియామకుడు ఎవడున్నాడు వీటి ఎందు వ్యాపించిన వాడు ఎవడున్నాడు వాడు అజరుడు అమరుడు అయినటువంటి తత్వం ఏదుందో ఆ తత్వ స్పృహ వాళ్ళకు ఇక్కడ అది అర్థం అన్యదేవతా అంటే ఈశ్వరునికి అన్యముగా అని అర్థం ఇక్కడ ఈశ్వర భావమునకు అన్యముగా దేవతలను ఆరాధించుటా అయితే వాళ్ళు ఆ దేవతా జ్ఞానం కూడా తెలియ తెలుస్తారా లేదు కామైహి వాళ్ళు తీవ్రమైన తైహి తైహి అనేక రకాల భోగవంతులు ఒకటి కాదు రెండు కాదు అది ఎన్ని కోరికలు అండి అన్ని కోరికల కోసం ఒక్కొక్క దేవతని ఉపాసించడం ఇంద్రుణ్ణి వర్షం కోసం లేదా ఇంద్రుణ్ణి శక్తిగనక ఆయన వర్షమిస్తే వస్తుంది వరుణ్ణి నీటి కోసం ఇక అగ్నిదేవుణ్ణి తేజస్సు కోసం ఐశ్వర్యం కోసం అగ్నిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తోంది ఐశ్వర్యం కోసం అగ్నిని ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి ఇలా రకరకాల దేవతలను ఆరాధిస్తున్నారు తైహి తైహి కామై కృతజ్ఞానా అయితే ఆరాధిస్తాము నిష్ఫలమని చెప్పట్లేదు జాగ్రత్తగా వినాల్సిన మాట అండి సరిగ్గా వెనక ఏమంటారంటే ఓహో మోక్షం రాదంటే ఫలం రాదనుకుంటారు మోక్షం వేరు ఫలం వేరు ఆ కోరికలతో ఆ దేవతలను ఆరాధించడం వల్ల కోరికలు తీరుతాయి అందులో సందేహం లేదు అందుకే సూర్యుడిని ఆరోగ్యం కోసం ఆరాధించారు తప్పేమీ ఆరోగ్యం కోసం ఆరాధిస్త తప్ప తప్పులేదు ఈయన తప్పనట్లేదు మోక్ష పురుషార్థం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఇది దీనివల్ల మోక్షం రాదు అని చెప్తున్నాడు ఎందుకంటే నీ కామంలోనే మోక్షం లేదు నీ కోరికలోనే మోక్షం లేనప్పుడు నువ్వు దేవత నీ పరిమితి భావంతో చూస్తున్నావు అంటే నీ కోరికలు తీర్చడానికి ఉపకరించేటటువంటి ఒక అనొక శక్తివంతుడు అనే భావన నీ దగ్గర ఉంది అవునా లేదండి చాలామంది గుళ్ళకి గోపురాలకి తెగ తిరుగుతారు అక్కడెక్కడో గుడి చుట్టూ తిరిగితేట వీసా తప్పకుండా యాక్సెప్ట్ అయిపోతుందిట వీసా వచ్చేస్తుందిట ఇంక అక్కడ దేవుడికి కూడా వీసా దేవుడు పేరు ఇంకా వీసాదేవుడి చుట్టూ గిరిగిరి గిరిగిరిగిరి తిరగడమే వాడు చుట్టూ తిరుగుతున్నాడు కానీ బుద్ధి వీసా వీసా నుంచి అమెరికా అక్కడ తిరుగుతోంది వాడు తిరగడం వీడిక్కడ తిరుగుతున్నాడు వాడు ఆత్మప్రదక్షణ మాత్రం అమెరికాలో వాడి దేహ ప్రదక్షిణ మాత్రం గుడి చుట్టూ ఇదే మనం చూస్తూ ఉంటాం లోకల్లో ఇటువంటి వాళ్ళందరికీ ముక్తి ఇచ్చేస్తాడు భగవంతుడు అనుకుంటే అది అజ్ఞానం కాదండి కొంచెం వివేకం ఉంటే మనకే తెలిసిపోతుంది మరుగుడికి మరేదో ఆలయానికి వెళ్తే సంతానం గ్యారెంటీ ఇంకా ఆలయం దగ్గరికి వెళ్ళడం ఉయ్యాళ్ళు కట్టడం పొర్లు దండాలు పెట్టడం వీళ్ళందరికీ మోక్షం అనుకుంటే వీళ్ళందరినీ భక్తులారా అనమంటే కృష్ణుడు ఎందుకు అంటాడండి మనమంటే అనేస్తాం కానీ అక్కడ ఎవడైతే రిసీట్ కట్టాడో వాళ్ళందరినీ భక్తులు అనుక తప్పదు ఎవరికి దేవస్థానం వాళ్ళకి దేవుడు అండు వాడికి తప్పదు ఇలా మనం చూస్తూ ఉంటే ఈ గుళ్ళు గోపురాలు దేవాలయాలు దేవుళ్ళు చుట్టూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పలానా దేవుడి దగ్గరికి వెళ్తాడు అయినా రాదు ఇంకోడెవడో దేవుడు చెప్తాడు అక్కడ పెరిగెడతాడు వీళ్ళందరూ అవ్యవస్థత చిత్తులే వాళ్ళందరూ వ్యవసాయాత్మక బుద్ధి ఎక్కడుంది ఇటువంటి వారికి దేవుడి ప్రధానమా కోరిక ప్రధానమా కోరిక నెరవేర్చుకోవడం కోసం దేవతలు ఇలా ఆ దేవతల్ని ఆరాధిస్తారు పై ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నియమం ఫలానా దీక్షపడితే ఆ దేవత అనుగ్రహిస్తాడ కానీ దానికి తగ్గ రంగు బట్టలు దానికి తగ్గ ఉపవాసం దానికి తగ్గ భూషయనం ఇలా ఒక్కొక్కటి దాని నియమాలు పాటిస్తూ ఉంటాడు అదేవిధంగా గురుగ్రహాన్ని పూజించాలంటే ఆకుపచ్చ పసుపచ్చ బట్టలు అదేవిధంగా శని పూజించాలంటే నల్లబట్టలు ఆ శనివారం దానికి నియమం అంటే శని గ్రహారాధన ఈ గ్రహారాధన ఇన్ని గ్రహాలండి బాబు అలాగే ఎందరు దిక్పాలకులు యజ్ఞం దగ్గరికి వెళ్ళండి ఇంద్రాయస్వాహ వరుణాయస్వాహ ఇవి అనేక దేవతలు ఇలా అనేక దేవతల్ని ఆయా నియమాలతో ఆరాధిస్తారు అయితే వాళ్ళ దోషం అనకు వాళ్ళకో ప్రకృతి ఉంది ప్రకృతి అనేటప్పుడు ఎక్కడ ఎలా అర్థం తీసుకోవాలో తెలుసుకోవాలి ప్రకృతి అంటే మాటి మాటికి సీనరీలు కాదు అర్థం ప్రకృతి అంటే వీడి జన్మతో తెచ్చుకున్న స్వభావము అంటే అనేక జన్మల నుంచి తెచ్చిన స్వభావం ఏర్పడుతుంది అటువంటి వాడికి నువ్వు చెప్పినా మారడి తెలుసుకో అని భగవాను చెప్పాడు అందుకే గొప్ప గొప్ప విషయాల్ని సమూహంలో బహిరంగ ప్రవచనాలుగా చెప్పరాదండి ఖాళీగా ఉన్నామని వస్తారు పైగా నిన్నటిక మొన్న అది సినిమాకి వెళ్తాడు ఇవాడు దీనికి అంటే అన్ని ఒకలా గాడిని కట్టేశాడు వాడికి ఎందుకంటే అందుకే దీని పేరు ఉపానిషత్ గురువు దగ్గర మఠం వేసుకు నేర్చుకోవలసినదే ఆ గురువు అంతేగాని ఊరికి ప్రవచనాలకు గురించి చెప్పకూడదు అయినా చెప్తున్నామంటే అందులో ఒకడైనా ఉంటాడేమని ఆశ పైగా వాడు ఎంత కొరకరా చూస్తాడు గురువు బాధ అందుకే వాడికి సబ్జెక్ట్ అక్కర్లేదు వాడు దేనికి మెంటవర్ అంటే వాడికి ఇప్పుడు వర్ణించి చెప్పండి అక్కడికి వెళ్ళండి ఇలా దీపాలు పెట్టండి ఆ పరిక్రమ చేయండి పరిక్రమ చేసినప్పుడు చండీ ప్రదక్షిణ చేయాలా ఇటు నుంచి తిరగాల ఇవే అయితే వీటిని ఏం తప్పనిలేదు భగవానుడు వారిని ఆయన తర్వాత శ్లోకంలో వాళ్ళందరూ తైహి తైహి కామై వృత్తజ్ఞాన వాళ్ళ కోరికలు కోరికలు తీర్చుకోవడం కోసం రకరకాల దేవతలను ఆశ్రయిస్తారు అయితే ఇది సరిగ్గా వ్యాఖ్యానించక చాలామంది పండితులు కూడా తప్పుదో వలలోకి ఇచ్చేశారు ఎలాగో అంటే పరమాత్మ నిర్గుణు మీద ఆశ్రయించాలి ఇతర దేవతలవన్నీ పూజించరాదు అని చెప్పగానే ఇంక ఈ పండితులు బయలుదేరిపోయి హనుమంతుడు గణపతి కుమారస్వామి శివుడు విష్ణువు ఇంతమంది దేవతలేరు ఉన్నవాడు అక్కడే అంటే ఎవరు నిరాకారుడు నిర్గుణుడైన పరమాత్మ మాత్రమే ఆయన్నే పూజించాలి ఇది చాలా తృప్తిగా ఉంది చాలామందికి ఇంక ఇది పట్టుకుని ఇక్కడేమైనా అన్నాడు కృష్ణుడు హనుమంతుని పూజించుకు గణపతిని పూజించుకు వీణనాడండి అయినా వీళ్ళకి వీళ్ళు పేర్లు కూడా పెట్టేసి అంతా తప్పు చేస్తున్నారు వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు ఆత్మజ్ఞానం అనే భ్రాంతితో చేశారు ఇంకోరున్నారు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇష్ణుభక్తులు కాబట్టి పైన ఏం చెప్పాడు వాసుదేవ సర్వమితి వాసుదేవుడే సర్వము అంటే నారాయణుడే సర్వము మిగిలిన ఇతర దేవతలని ఎవరిని ఆరాధించితే కోరికలతో ఆరాధించిన వాళ్ళు నియమాలతో ఆరాధించే వాళ్ళ కోరికలు పొందుతారు అనగానే అక్కడ వాసుదేవుడు తప్ప ఇతరులైనటువంటి శివుడు అదేవిధంగా అమ్మ లలితాంబ ఇత్యా దేవతలందరినీ గణపతి కుమారస్వామి వీళ్ళందరూ కూడాను ఇతర దేవతలు అంటే వాళ్ళందరూ క్షుద్రులు అల్పులు క్షుద్రుడు అంటే అల్పులు కేవలం విష్ణు మాత్రమే గొప్పవాడని ఎవరు చెప్పారు కృష్ణపరమాత్మ చెప్పాడు అని వాళ్ళు అన్నారు అవి భాష్యాలు రాశారు అది పట్టుకుని ఊరేగి వెంటనే శివాదు క్షుద్రములు వాళ్ళు ఉన్నారు మరొకరున్నారు భగవద్గీతను శివపరంగా వ్యాఖ్యానించారు వాళ్ళకు పొడుచుకొచ్చింది కోపం వీళ్ళలా అనగానే పౌరుషం రాదు శివభక్తుడికి నువ్వు అలా అంటావా నీ పని తేలుస్తానన్నాడు వాడు పండితురే వాడు భగవద్గీత క్షుణ్ణంగా చదివాడు నువ్వు ఇక్కడెలా చెప్తే శివగీతలో శివుడి ఇదే చెప్తాడు సర్వం శివమయం మిగిలిన వాళ్ళందరూ ఇతర దేవతలను ఆరాధిస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళందరూ అది పట్టుకుని శివుడు అంటారు నువ్వు కృష్ణ భక్తులైతే భగవద్గీత ప్రమాణం నువ్వు శివభక్తులైతే శివగీత ప్రమాణం నువ్వు గణపతి భక్తులైతే గణేష్ ప్రమాణం అలాగే దేవీ భాగవతంలో దేవీగీత ఉంది దేవీ భక్తులకు అది ప్రమాణం అరే అవన్నీ సాహిత్య స్కాలర్ ఒకటి దిగాడు వాడేమన్నాడంటే భగవద్గీత ముందుంది ఇవన్నీ దాన్ని కాపీలు అన్నాడు ఇది ఏదో బాగుంది కనుక అవేమి ప్రమాణం కాదు అయిపోయింది కదా ఈ శివుభక్తునికి ఏమనిపించిందంటే సరే నువ్వు అవి ప్రమాణం కావన్నావు కదా నీ ఇది పట్టుకుని నేను చెప్తానని ప్రతి శ్లోకానికి శివుడి పరంగా అర్థం చెప్పిన మహానుభావులు ఉన్నారండి మొన్న మొదటి రోజు ఉపద్ఘాతం అనేది వాళ్ళు శివుడే పరమము కృష్ణుడు కూడా ఆయన భక్తుడే వీళ్ళందరూ అల్పులే అని ఆయన ప్రతిపాదన చేసాడు అది చదివితే అది బాగుంది అనిపిస్తుంది పండితుడు కదా మంచి యుక్తి చమత్కారం ఉదాహరణలు చెప్పాడు కదా అది బాగుంది ఇది చదివితే ఇది బాగుంది ఆ నిరాకార వాదులు ఉన్నారే వాళ్ళు అదే నిరాకారం తప్ప సాకారాలు పట్టుకోకండి నామరూపాలు పట్టుకోండి పతనం అయిపోతారు అని చెప్తారు వాడు అక్కడ ఆ మాట కృష్ణుడు అనిలే అంటే వీళ్ళందరూ కృష్ణుడికి చెప్పింది కాక వీళ్ళు చెప్పినవన్నీ వీళ్ళ భావాలన్నీ కృష్ణుడి మీద అంటకట్టించారు అది వచ్చింది బాధ ఇలాంటప్పుడు మనం గ్రహించాలంటే ఏం చేయాలి అప్పుడు మీ భావం మీరు చెప్పండి మీరు అనొచ్చు నా భావన నేను చెప్పను అప్పుడు ప్రమాణం ఏంటంటే వేదము వేదాంతము వాటి హృదయాన్ని చాలా గ్రహించి ఈ వ్యాసభగవానుడు ఇచ్చిన మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని వాటి తర్వాత ఆయనే రచించిన పురాణాదులు పరిశీలించి వాడికి విరుద్ధం కాకుండా దీన్ని మనం చూడగలిగితే అలాగే ఈ కృష్ణుడి పూర్వాధ్యాయాల్లో చెప్పింది తర్వాత అధ్యాయాల్లో చెప్పింది పూర్వాపర సమన్వయం చక్కగా చేసుకోగలిగితే స్పష్టత కనబడుతుంది ఆ స్పష్టత కృష్ణ అనుగ్రహం వల్ల గురువుల కృప వల్ల మాత్రమే లభిస్తుంది ఆ ప్రయత్నం మనం చేద్దాం అంతే కదా కనుక సర్వదేవతలను ఆరాధించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అన్యదేవత అంటే ఆత్మ కంటే అన్యముగా దేవతలను ఆరాధించుట అన్న ఆత్మ కంటే ఆత్మ అంటే సర్వవ్యాపకమై సత్యద్రూపమై ఉన్నటువంటిది ఆత్మ అది నీలో ఉంటే ప్రత్యేక బయట ఉంటే పరమాత్మ అంతే కదా అయినప్పటికీ ఆ పరమాత్మ కంటే అన్యముగా దేవతలను ఆరాధించేవారు ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నాం కానీ పరమాత్మ భావన ఉందా ఇది లేదు పరమాత్మ అంటే తెలియదు పరమేశ్వరుడు అంటే తెలియదు ఆ భావన లేదు పోని దేవతానగానే ఆ స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా ఆదిత్యుడు ఆరోగ్యం ఇస్తాడు పొలో మని సూర్యుడు ముందు నమస్కారం అర్ఘ్యం ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలండి పన్నెండా పదమూడ ఏం కలపాలండి పరుగు మంచిదే ఎందుకంటే మనకి కర్మ జ్ఞానం పట్టదు కనుక వెంటనే చేస్తాం తప్పులేదు ఇది పాపం పోగొడుతుంది కోరికలు తీరుస్తుంది కానీ ఆదిత్య శబ్దానికి అర్థం తెలుసా ఆదిత్యుడంటే ఏమిటి ఎలా ఉంటాడు దాని గురించి ఏం వర్ణించారు కొంచెం మీరు ఆలోచిస్తే ఆదిత్య అనే పదానికి అర్థం కూడా పరబ్రహ్మ వెళ్ళిపోతుందండి ఇక్కడ అంటే దేవతాభావనికి బ్రహ్మభావనికి తేడా అందుకే దేవతల్ని పరబ్రహ్మభావనతో ఆరాధిస్తే సగుణ బ్రహ్మోపాసన అవుతుంది బ్రహ్మభావన లేకుండా చేస్తే దేవతారాధన అవుతుంది ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి బ్రహ్మమంటే ఏంటో తెలుసుకుని సగుణ బ్రహ్మముగా అనగా నామరూపములతోనూ లేదా సృష్టిని నిర్వహిస్తున్నాడంటే సగుణుడైపోయాడు సృష్టికి అతీతనంటే నిర్గుణుడయ్యాడు పరమేశ్వరుడు అది విశ్వమే పరమాత్మ యొక్క ప్రథమ సగుణ రూపం ఉన్నాం అటువంటిప్పుడు విశ్వంలో వ్యక్తమయ్యే గొప్ప గొప్ప స్వరూపాలన్నీ కూడాను సగుణ బ్రహ్మరూపములేగా అయితే ఇతర ఉపనిషద్భాష్యములో భగవత్పాల్ వారు చెప్పినది గీతా భాష్యంలో భగవత్పాల్ వారు చెప్పినది మనం అర్థం చేసుకోవడం చక్కగా ఉండదు శంకర భగత్పాల్ వారు చాలా బ్యాలెన్స్గా చెప్పారండి ఆయన కేవలం నిరాకార నిర్గుణవాదిని కొందరు అనుకుంటారు కానీ ఆయన సగుణ సాకారమైన దేవతల ఆరాధన కూడా అవసరమే అని చెప్పాడు ఇక్కడ ఏది నిరాకార నిర్గుణమో అదే సగుణ సాకారం అంటే నిరాకార నిర్గుణమైన బ్రహ్మ లక్షణం సాకార సగుణం అయినప్పటికీ కూడా బ్రహ్మభావన పోవట్లేదు అది తెలుసుకోవాలి అయితే దేవతలు ఎవరికు ఎవరు తక్కువ నేను చెప్తారు మనందరం విష్ణువు శివుడు వీళ్ళు గొప్ప వాళ్ళు ఈ మధ్య కొందరు రీసెర్చెస్ స్కాలర్స్ ఇచ్చారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అందరు పండితులు కృషి చేశారో చూడండి ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే అంటే అనేకమంది స్కాలర్స్ చేసినవి ఒక్కొక్కప్పుడు చదువుకోక తప్పలేదు కనుక అది కూడా పనికొచ్చింది వాటికి అంటుకుపోకుండా సత్యమెండు తెరుచుకోవడానికి సాధన చేస్తే పరమేశ్వరం అనుగ్రహం వల్ల గురుకృప వల్ల లభించింది ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం ఒక ఆయన అంటాడు ఈ విష్ణువు శివుడు వీళ్ళు పురాణ దేవతలు మీకు ఇంగ్లీష్ వాళ్ళు ఇలాగే రాశారండి వాళ్ళు చేయం రాశారు అదే చదువుతాం కదా ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ వ్యాధి దేవతలు కదా వైదిక దేవతలు అవేదిక దేవతలు రుద్ధ్రుడు అవేదిక దేవతట గణపతి అవేదిక దేవత ఏమిటండి ఈ మాటలు ఇక్కడ ఎక్కడ మాటలు ఆ విష్ణు భక్తులు శివద్వేషులైన వాళ్ళు ఇవి పట్టుకుంటారు ఇలాంటి పట్టుకుని వ్యాప్తి చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చేరిన శిష్యులందరూ వాళ్ళు పొలవమని అదేమిటో ప్రపంచంలో ప్రతి వాడికి కొంత గ్రూప్ ఉంటుంది ఆ శివనందు చేసి తిరిగేవాడికి బోల్డ్ ఎంత గ్రూపు విష్ణునందు చేసేవాడికి గోల్డ్ ఎంత గ్రూపు నిరాకార వాదులకి గ్రూపే అసలు నాస్తికులు సభలు పెడితే వాటికి బోల్డ్ జనం ఈ జనం ఉన్నారే బాబోయ్ అది వీళ్ళందరూ ఏమి నమ్ముతున్నారు అది వాళ్ళకే తెలియదు చెప్పేవాడికి అంతకంటే తెలియదు అందుకే స్పష్టత కోసం జాగ్రత్తగా ఋషుల అనుగ్రహం కోసం వచ్చి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ దేవతలందరూ వారి వారిని వివిధ కామములతో వారి పూర్వవాసనల ప్రేరణతో ఆ దేవతారాధనలకు తగ్గిన నియమాలతో ఆరాధన చేస్తారు తైహి తై మిగిలినవారు అన్యదేవత ఇతర దేవతల్ని అంటే పరమాత్మ పరమేశ్వరుడు అనే భావన లేకుండా అన్యముగా దేవతలను ఆరాధించుట ఇది పరమాత్మకు అన్య భావనతో దేవతలను ఆరాధించేవారు అంటే వారి భావనలో దేవత లేదు పరమాత్మ లేదు కోరిక తీర్చుకోవడం కోసం శక్తిమంతుని ఆశ్రయించాడు భగవత్పాదుల వారు ఉపనిషత్ భాష్యంలో ఒకటి చెప్తారు మనం దేవతలను ఆరాధించడం తప్పేం కాదు ఇంద్ర యమ వరుణ వీళ్ళందరూ పరమేశ్వరుడు అని హిందువు ఎవరు అనుకోరు అవునా లేదా వాళ్ళందరినీ దేవతలు అంటారు అందుకే ఈశ్వరులు లేరు ఈశ్వరుడు దేవతలు ఇది హిందువులు వాడేటువంటి పదం జాగ్రత్తగా విన్నారు ఎప్పుడైనా ఈశ్వరులు అని మాట ఎప్పుడైనా విన్నారా ఈశ్వరుడు ఎప్పుడూ ఒకడే దేవతలు ఎక్కువ మంది ఉంటారు మీరు ఎలా ఉన్నారు దేవతలు ఎలా ఉన్నారు అయితే మీకంటే గొప్పవారు వాళ్ళెందుకే గొప్ప వాళ్ళు వెళ్ళిన వాళ్ళని ఆశరిస్తే అన్నారు అందుకే దేవతలను ఆరాధించడం తప్పు కాదు మనం రోగం వచ్చిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళాం ఎందుకంటే మనకంటే గొప్పది మన దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది కనుక వెళ్ళాం అలాగే బలహీనుడు ఒక బలవంతుడిన పైకి లేపవయ్యా ఇక్కడ అరే నీవు మానవుల్లోనే నీ కంటే గొప్పవాడైనా దగ్గరికి వెళ్ళి నీ అవసరం తీర్చుకుంటున్నావే మానవుల కంటే దేవతలను ఆరాధించడం తప్పు కాదు అందుకే దేవతలను ఆరాధించడం తప్పనిలేదు భగవానుడు అదే అయితే తాను పూర్వం చెప్పినవని తప్పు మొదట ఏం చెప్పాడు సహయజ్ఞ ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతిహి మరువరాదు ఆ దేవతలు మానవులు వీళ్ళిద్దరిని సృష్టించి పరమాత్మ యజ్ఞం అనేదాన్ని సృజించాడని యజ్ఞము ద్వారా మానవులు దేవతలను ఆరాధించాలని అటువంటి దేవతల కృప వల్ల వీరు కోరి నువ్వు తీర్చుకుంటారు యేషవోస్తిష్ట కామధుక్ అది మర్చిపోకూడదు చదివేటప్పుడు కానీ దేవతలు పూజలు అక్కర్లేదన్నాడు ఆయన మళ్ళీ తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత నువ్వు తపస్సు చేయాలయ్యా ఆ తపస్సు అంటే దేవతలను ఆరాధించాలి శాస్త్రవేత్తలను ఆరాధించాలి గురువుని ఆరాధించాలి మళ్ళీ చెప్పాడు ఇది మనం పట్టుకుని గురువులను మనుష్యుల్ని ఆరాధిస్తామా పరమేశ్వరిని ఆరాధిస్తా గాని అంటే గురువుల దగ్గర అవినీయంగా ఉంటావా శాస్త్రవేత్తల ముందు జ్ఞానుల ముందు నమస్కరించాలి అన్నాడు ఇక్కడ అంటే జ్ఞాని పరమాత్మనేనా మేధావులు పండితులందరూ పరమాత్మ నీకంటే గొప్పవారు వారికి నమస్కరించాలి అంటూ నీకంటే గొప్పవారైన వారిని నువ్వు మానవుల్లోనే మానవుల కంటే గొప్పవారిని దేవతలను ఆశ్రయించాలి ఎందుకంటే నువ్వు ప్రకృతిలో ఉన్నప్పుడు దేవతలు పరమేశ్వరుడి చేత నియమింపబడ్డవారు అదేవిధంగా పరమేశ్వరుడు వారికి నియమ నియామకత్వమే కాకుండా శక్తినిచ్చాడు ఆయన శక్తిని అదేవిధంగా అధికారాన్ని ఇచ్చాడు మీరు పని చేయండి అని ఇవి జాగ్రత్తగా తెలుసుకోకపోతే మాత్రం మరి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోలేమండి అందుకే ఇంత చెప్పడం సావధాన చిత్తం చాలా అవసరం ఒక ఆయన చెప్తాడు సూది దారంలోకించేటప్పుడు ఒక చేతితో దారం పట్టుకుంటారు ఒక చేతి సూది పట్టుకుంటారు ఇందులో ఏది గదిలనే ఎక్కదు దారం పట్టుకున్న చెయ్యి స్టేబుల్గా ఉండాలి సూది పట్టుకునే చెయ్యి స్టేబుల్గా ఉండాలి గురువు సావధానంగా చెప్పాలి శిష్యుడు సావధానంగా ఉంటేనే విషయం ఎక్కుతుంది అందుకే ఎన్ని అయోమయమైనటువంటి విషయాలు మనకు బయట కనబడుతుంటాయో గీతాభాషం చదువుదామని పుస్తకం తీస్తే బుద్ధిని అటు చెదరగొట్టేసేవి ఇది మనం అనుకున్నటువంటి సంప్రదాయ సిద్ధమైన విషయాలన్నింటి తోలనాడవే కనబడుతుంటాయి కొన్ని చోట్ల అజ్ఞానం తోలునాడితే పర్వాలేదు దృష్యులు చెప్పిన సంప్రదాయాలను తోలు ఒక్కసారి ఆలోచించాలి అగస్సులు వారు వ్యాసులు వారు శంకర భగవత్పాల్ ఒకరు కూడా దేవతలను ఆరాధించలేదా శంకరుడు మొత్తం భారతదేశం అంతా పర్యటించి ఎందరు దేవతలపై స్తోత్రం రచించారు వెంటనే ఏమంటానంటే మందాధికారుల కోసం స్తోత్రం రాశారని వీడు అంటాడు చాలా తప్ప మాట మంద మధ్యమ అనగానే ఎవడు మంద అనే శబ్దానికి ఒప్పుకుంటాడండి మంద అంటే అల్పుడని అల్పుడు అని అంటే పరమాత్మ జ్ఞానం ఆలయంలో పరిశీలించండి అక్కడ అంతా పరబ్రహ్మతత్వమే రాయబడి ఉంటుంది అంటే రాముణ్ణి బ్రహ్మముగానే ఆయన దర్శించాడు అలా దర్శించి ముక్తి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా భగవత్పాదులు వారు శారదామూర్తిని ప్రతిష్ఠించారు శారద దేవతగా కొన్ని శారదా దేవత ఆగేర అక్కడ ఒకవైపు దుర్గను పెట్టారు ఒక ఖాళీని పెట్టారు ఇంకో వీరభద్రుడిని పెట్టారు హనుమంతుడిని పెట్టారు ఎందరిని పెట్టలేదు ఎక్కడ అదేవిధంగా మన శృంగేరి పీఠంలో ఎన్ని దేవతా పూజలు జరగట్లేదు అలాగే శంకరుడు ప్రతిష్ఠించిన అనేక పీఠాల్లో కూడాను అనేక దేవతలను ఆరాధిస్తున్నారు కదా నవరాత్రులు చేస్తారు గణేషరాత్రులు చేస్తారు రామనవమి చేస్తారు మరింతమంది దేవతలను ఆరాధిస్తున్నారంటే దీని శాస్త్ర విరుద్ధమా అందుకే జాగ్రత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ మాట ప్రపంచంతే అన్యదేవత పరమాత్మకు అన్యముగా దేవతలను ఆరాధన చేస్తారు పై దేవతలందరూ కూడా నిజానికి చెప్పాలంటే పరమేశ్వరు యొక్క ఇంద్రుడిలో ఇంద్రత్వం పరమేశ్వరుడే మీరు పరమేశ్వర్రి అంటే పరమేశ్వరియే అనండి స్త్రీ పుం భేదములు ఉపాసనా సౌలభ్యం కోసం కానీ అది స్త్రీ కాదు పుం కాదు కదా అది ఎప్పుడు తెరుచుకుని ఆరాధించాలి అందులో దళితను ఆరాధించిన విష్ణువుని ఆరాధించిన అది స్త్రీ కాదు పురుషుడు కాదు అది సత్యతత్వము అనే భావన కలిగి ఉండాలి ఆ భావన కలిగి కాకుండా మహిమ కళ ఒక అనొక నాకంటే గొప్ప మూర్తి అనుకుంటే మాత్రం కోరికలు తీరుతాయి తర్వాత ఉత్తముగతలు వస్తే మళ్ళీ జన్మిస్తాం కానీ దుర్గతులు రావు అది గొప్ప విషయం ఇక్కడ ఇది కోరిక లేకుండా కానీ పూజ చేశారనుకోండి తెలియకపోయినా అది ఇంకా తొందరగా ఉత్తమగతులు ఇచ్చి తొందరగా మంచి జన్మలు కోరికలతో చేస్తే ఆ కోరికలు తీర్చుకుంటూ తర్వాత కొంతకాలానికి ఆ పుణ్యపాకం వల్ల చిత్తశుద్ధి ఏర్పడి ఎప్పటికొస్తుంది కనుక వీళ్ళు కూడా ఒక విధంగా మంచివాళ్ళే ఇది తెలుసుకోవాల్సినది అయితే ఆయా దేవతలను ఆరాధిస్తే భగవంతుడు ఏం చేస్తాడు వద్దినయన ఎంతకాలం ఈ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు ఈశ్వరుడు నేను నన్నీ ఆశ్రయించండి అని చెప్పట మరి ఏం చేస్తాడు తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు యో యో తనుం భక్త శ్రద్ధయాార్చితు అచలాం శ్రద్ధా తామేం విదధామ్యహం గొప్ప మాట అండి యహామ్యాం ఎవడవడు ఏ ఏ దేవత తనుం తనుం అంటే స్వరూపాన్ని ఏ దేవతస్వరూపాన్ని భక్తితో శ్రద్ధతో అర్చించాలనుకుంటాడో వాడికి ఆ దేవత ఎందు భక్తిని శ్రద్ధని నేను స్థిరపరిచి అనుగ్రహిస్తాను నాడు ఇక్కడ ఏమిటి మాట అంటే భగవంతుడి ఉద్దేశం ఏమిటి అంటే ఆ దేవతలను ఆరాధిస్తున్నా కానీ అది వద్దునైనా నన్ను పట్టుకు అన్నట్ట వాడు ఏ దేవతను ఆరాధిస్తున్నాడో ఆ దేవత ఎందు వాడికి ఇంకా శ్రద్ధ కలిగేటట్టు చేస్తాట అరే అది సద్గతినివ్వనప్పుడు ఇంకా ఎందుకు శ్రద్ధ కలిగిస్తున్నాడు అంటే అది తనస్వరూపమే కనుక ఆ రూపంలో అనుగ్రహిస్తున్నాడు పైగా ఆయన ఎవడో దేవతను ఆరాధిస్తుంటే ఈయనెందుకంటే శ్రద్ధ కలిగించడం ఆ దేవత ఆయన స్వరూపం ఇంకోటి కాదు ఆయనే ఆ రూపంలో ఆరాధిస్తున్నావు కనుక దేవతలు ఈశ్వరుడు ఈశ్వరుడు ట్యాంక్ లాంటివాడు దేవతల కుళాలు ఏ కుళలో తిప్పినా అదే నీరు కొన్ని పెద్ద ట్యాప్ కొన్నిటి చిన్న ట్యాప్ అంతే కదా నీరు ఒక్కటే అది తెలియాలి ఇక్కడ కానీ ఏ ట్యాప్ నాకు ఈ ట్యాప్ చాలా ఇష్టం అంటేనే ట్యాప్ గోల్డ్తో చేసుకున్నట్టు ఒకడు ఇంకోటి వెండితో చేసుకున్నాడు ఇంకోటి రాగితో చేసుకున్నాడు నీ ఇష్టం నీరు మాత్రం నీరు గోల్డ్ కాదు వెండి కాదు కానీ అసలు గోల్డ్ నీరే దానికోసమే తపన పడుతున్నాడు ఇక్కడ కానీ ఆయా దేవతల నుంచి అనుగ్రహించేది నేనే అని చెప్తున్నాడు ఇక్కడ సతయా శ్రద్ధయా యుక్త శ్రద్ధ చాలా ప్రధానం అందుకే జ్ఞానైనటువంటి వాడు ఈ దేవతలను ఆరాధించే వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎంతకాలం గణపతి శివుడు విష్ణువు అది కాదు ఇందులో ఒకటే చేసుకో మిగిలిన వద్దు ఇవో అనడు నువ్వేది చేస్తున్నావో దాని శ్రద్ధ కలిగేలా చేస్తాడు ఒక్కొక్కప్పుడు ఇష్టదేవత ఉంటుంది ఇష్టదేవత ఇష్టం ఉంటుంది ఇతర దేవతల్ని గౌరవిస్తాం అది చాలా శ్రేయస్సు అండి నేను హిందూ మతంలో ఏకదేవత ఆరాధన లేదు ఏకేశ్వర ఉపాసన ఉంది రెంట్కి ఇది తెరా మనం ఆరాధించేది ఏకమే ఇది తెలివి చాలా మంది మనకు అనేకమంది దేవుళ్ళండి పిచ్చిన ఆయన దేవుడు అదే చెప్తున్నాడు మాం నన్నే అంటే ఒకడే ఈశ్వరుడు ఏకత్వం అని అనేకత్వం ఒప్పుకుంటున్నాం అనేకత్వం సృష్టి లక్షణ నువ్వు అడుగు అరే భూమి మీద నువ్వే అనేకముగా మానవ రూపాలు ధరించున్నావే ఇలాంటి వాటిని నిర్వహించడానికి కావలసిన శక్తులు అనేకం లేకపోతే అలా ఉంటాయి కానీ అనేక దేవతలు ఉంటారు అనేకములు ఉంటాయి అనేకములైన దేవతలను ఆరాధిస్తూనే ఏకమైన ఈశ్వరుని గుర్తుపెట్టుకోవాలి ఏకమేసిన ఈశ్వరుని గుర్తుపెట్టుకుని అనేక దేవతలను ఆరాధించాలి కానీ ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఎన్ని చేసినా రూపములతో ఉన్న ఈశ్వరుడు అని తెలుసుకుంటూ యజ్ఞేశ్వరుడికి నమస్కరించాలి తత్ప్రయోజనం కోసం వర్షం కోసం వరుణయాగం చేసావు ఐశ్వర్యం కోసం కుబేరే ఆరాధన చేసావు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యజ్ఞం చేయవచ్చుగాక కానీ సర్వయజ్ఞ స్వరూపుడు అయిన తెలియాలి ఒకళ్ళు మానిస్తే యజ్ఞం మానిస్తే బహుదేవత ఆరాధన కదా అని మానిస్తే యజ్ఞం చేయని వాడికి పాపం వస్తుంది భగవాన్ చెప్పాడు కదా అందుకే దేవతలు అనుగ్రహం కావాలి దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి అయితే నీలో కోరికలు వాసనలు ఉన్నంతకాలం ఆత్మజ్ఞానం చెప్పినా ఏకేశ్వరోపాసన చెప్పినా నువ్వు దేవతలు వైపే వెళతావు అందుకు భగవాను ఏంటంటే అక్కడి నుంచే నేను ధరింపజేయడం కోసం నీకు శ్రద్ధను అక్కడిస్తాడది తెలుసుకోవాల్సింది భగవానుడే శ్రద్ధారూపంగా అనుగ్రహిస్తున్నాడు అని చెప్తూ ఆ శ్రద్ధ చేత సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన నేను వాడికి అనుగ్రహించిన శ్రద్ధ వల్ల వాడు తన దేవతని ఆరాధిస్తాడు ఈ దేవతలను చేస్తాడు ఆరాధన వల్ల లభతే చెత్త తామాన్ దానికి తగ్గ కోరికలు పొందుతాడు అనగా దేవతారాధనలను విఫలము కావు ఎందుకంటే మన ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ఆరోగ్యం బాగుండాలనో పిల్లలు బాగుండాలనో కుటుంబం బాగుండాలనో ఇవ్వంటామా లేదా బాగుండడం మాట అటుంచి బాధ లేకుండా ఉండాలని అనుకుంటాం కదా అన్నప్పుడు ఈ నా కోరికలతో ఆరాధిస్తాం వాళ్ళు అందు తీర్చడానికే వాళ్ళు ఉన్నప్పుడు ఆరాధించకపోవడం ఎందుకు పైగా తీర్చడానికి భగవంతుని నియమించాడు వాళ్ళకి శక్తినిచ్చాడు నువ్వు ఆరాధించవు తప్పేం లేదు నేను అంత నీకు చెప్పనప్పుడు వచ్చి లేదా కోరికలు విడిచిపెట్టు కోరికలు విడిచిపెట్టు ఒక ఆవిడ అన్నది ఎంత చెప్పిన కోరికలు విడిచిపెట్టుమంటారు అంతే కదండి ఆయన అంటాడు కానీ మమ్మల్ని అవుతుందా అనే శ్రోతలను కూడా మేము చూస్తూ ఉంటాం అండి ఇక్కడ పాపం ఎవరి అవుతుంది వల్ల కాదు ఇది అది కోరికలతో దేవతలను ఆరాధించి పర్వాలేదు కానీ ఆ దేవతల ద్వారా కోరికలు తీరేయంటే వాళ్ళ ద్వారా నేనే తీర్చేదని తెలుసుకో అన్నాడు కానీ ఏ దేవత ఏ కోరిక తీర్చినా సర్వదేవతాత్మకుడైన పరమాత్మ ఆ దేవతారూపంతో తీర్చాడు ఇది తెలియాలి ఆ దేవతే తీర్చిందని నువ్వు కానీ తీర్చేది ఆయనే दे ే తామాన్ మయ విహితాన్ హి తాన్ అంటే నా అనుగ్రహం వల్లనే వారికి ఆ భోగాలు లభించాయి అది ఈ దేవతారాధన వల్ల లభించాయి నేనే వారికి ఈ దేవతారాధన శ్రద్ధ కలిగించి ఆ దేవతారూపముగా నేనే ఫలాలు అన్నాడు అంటే కోరికలు ఇచ్చేవాడు పరమేశ్వరుడే ఈ దేవతల ద్వారా అంటే మీరు కొళాయి తిప్పగా వచ్చే నీరు ట్యాంకర్ నుండే వచ్చింది దేవతలను ఆరాధన చేయగా వచ్చిన ఫలములు ఈశ్వరుడి నుంచే వచ్చాయి ఇది తెలియాలండి అరే మనం వెళుతూ పెడుతూ ఉంటే మనకంటే గొప్పవాడైన శాస్త్రవేత్త కనబడితేనే ఆగి నమస్కారం చేయాలి అంతెందుకు లోకంలో పవిత్రమైన ఒక అశ్వత్వృక్షమో ఒక వటవృక్షమో మారేడు చెట్టు కనబడితే నమస్కరించమని పెద్దలు చెప్పారే నిజానికి చెట్టు చేమా గొప్ప ఉపాధులా అవి పార్థివమైనవే చెట్టు ఉపాధి అయినప్పటికీ దానులోకి దివ్యత్వం ఉంది అది తెలుసుకోకనే దేవతలు ఎన్ని రూపాలతో ఉంటారో అందరి దేవతలకి నమస్కారం అదేవిధంగా ఈశ్వర స్పృహ ఉంటూనే సర్వదేవతలను ఆరాధించవచ్చు నువ్వు ఏ ఏ కోరికలతో దేవతలను ఆరాధించినా ఆ కోరికలు ఈశ్వరుడి తీరుస్తున్నాడు అనే దానిలో ఇతర దేవతలు నిందించడం ఇందులో భావం కాదు పరమేశ్వర భావం ప్రధానమని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అందుకే పరమేశ్వర భావం ప్రధానం చెప్తున్నాడు పైగా ఇంకొక మాట ఆ దేవతల ద్వారా నేనే తీర్చుతున్నాను దీనికి మళ్ళీ మా కృష్ణుడి కథలోకి వెళ్ళిపోతాం మొత్తం గోకులమంతా కూడా నువ్వు ఇంద్రుడు తీవ్ర వర్షం కురిపిస్తుంటే వ్యాకుల పడింది అప్పుడు కృష్ణ పరమాత్మ అంతకు ముందే ఒక పని చేశాడు వర్షం కురవకముందే ఏమిటి ఇంద్రుడి ఆరాధన ఆపించాడు దీని బట్టి కృష్ణుడు ఇంద్రుడిని ఆరాధించద్దని చెప్పాడు అని సిద్ధాంతీకరించకండి అంటే ఇంద్రుడు గర్వం అనచడానికి నియమించిన ఒకనొక దేవుడు నేను దేవాదేవుణ్ణి నాకు తెలిసయ్యా కానీ కృష్ణుడిగా అవతరించావంటే నువ్వు మానవుడు కదా నాకంటే కింద కలిపే కదా అనే అహంకారం అడుగు అది ఇక్కడ నుంచి గమనించాడైనా అంటే కృష్ణుడుగా ఉన్నాను సర్వవ్యాపకుడిగా ఉన్నాడు కనుక అక్కడ స్వర్గంలో ఇంద్రుడి కుక్క వచ్చినటువంటి మానసిక వికారిని కనిపెట్టాడు ఇక్కడ అంటే నందపుత్రుడుగా ఉన్నటువంటి వీడు అక్కడ భగవంతునే కావచ్చు కానీ ఆ రూపంలో ఉన్నాడు కదా అనుకుంటే అల్పబుద్ధి వచ్చిందట నేనే రూపంతోన పరమేశ్వరుడిని నేను రుజువు చేయదుకుని ఆ ఇంద్రయాగాన్ని ఆపాడండి ఆయన తర్వాత ఆయన యాగాలు చేశాడు కృష్ణుడు పెద్దవాడేది కానీ యజ్ఞాలు యాగాలు క్రతువులు చేశాడు అందరి ఇంద్రుడికి అందరికీ ఆరాధన చేశాడు ఆయన దేవతారాధన మానలేదు మానవుడిగా ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లుగా మనకి భాగవతం వర్ణిస్తోంది భారతం కూడా వర్ణిస్తోంది ఆయన ఎన్ని క్రతువులు చేశాడు అంటే మళ్ళీ ఆయన ప్రేరణ మీదకే మహానుభావుడు ధౌమ్యుడు భీష్మపిత మన భీముల వారు ధర్మరాజు వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళినప్పుడు ధౌమ్యుడు ఆదిత్యారాధన చేయమని చెప్పాడు అప్పుడు నాయదిత్యను ఆరాధించి అక్షయపాత్ర పొందాడు మరి దేవతారాధన వద్దు అన్నప్పుడు కృష్ణుడు శిష్యులైన ధర్మరాజు ఎందుకు చేశాడు అలాగే ప్రతిస్మృతి విద్యను ఉపదేశంగా పొంద అర్జునుడు శివారాధన చేయలేదా పాశుపతాస్త్ర సిద్ధి కోసం చేశాడు ఇలా మనం కృష్ణుడు మానేశాడా కృష్ణుడు ఎంత ఆరాధన చేశాడో మనకి స్పష్టంగా భారతంలో వర్ణిస్తారు కృష్ణుడు చేసిన యజ్ఞయాగాది క్రతువులు అలాగే అదేవిధంగా కృష్ణుడు ధర్మరాజ్యత్యాడు కూడా తాను చేశాడు చేయించాడు తను ఆశ్రయించిన వారు చేయించాడు ఆయన అర్జునుడు మాత్రం మానేశాడు యజ్ఞం అంటేనే సర్వదేవతలను ఆరాధించడం కదా మరి వాళ్ళందరూ చేశారే అంటే ఇక్కడ వాటి ఏందో తక్కువ బుద్ధి ఏర్పరచిన భగవానుడి యొక్క ఉద్దేశం కాదు ఈశ్వర భావనతో చెయ్యాలి అని చెప్పడం ప్రధానమైన ఉద్దేశం అది ఎప్పుడు మరువ వద్దు వీటిని అన్వయించుకోవాలి ఆ మాటకు వస్తే కృష్ణుడే శివ శివారాధన ఎలా చేశాడో మనకు తెలుసు ఇక్కడ భారతంలో చక్కగా వర్ణించారు పైగా భజస్వ సర్వభావేనా రుద్రం పశుపతి స్థానం ఆ రుద్రుని ఆ పశువుతిని సర్వభావంతో ఆశ్రయించవయ్యా అని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్టు అశ్వమేధ పర్వంలో మనకు స్పష్టంగా చెప్తున్నది అనుశాసనక పర్వంలో కోటి జన్మార్చితైపుణ్యయి భవే భక్తి ప్రజాయితే కోట్ల జన్మల పుణ్యముంటే కానీ శివుని ఎందు భక్తి కలగదు సుమా శివుడు పరమేశ్వరుడు రుద్రుడు పరమాత్మ అని చెప్పాడే ఆయన అక్కడ అంటే కృష్ణుడు కాడనార్ అర్థం ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రధానమైన అంశం అండి పరమేశ్వరుడు ఒక్కడే ఆయన ప్రధానంగా సృష్టి స్థిలయ కారకుడు పరమేశ్వరుడు అని అందరికీ తెలుసు కదా పరమేశ్వరుడు అంటేనే సృష్టిస్థితి లయ కారకుడు తానే చెప్పాడు ప్రభవ ప్రళయశ్చ ఈ రెండూ నేనే అని చెప్పాడు కదన్నా కానీ సృష్టి స్థితి లయలు మూడు ఎవరో ప్రభవం ప్రళయం చెప్పారంటే మధ్యలో స్థితి అది కూడా కలుపుకుని మూడు ఆయనే మూడు ఆయనైనప్పుడు మనకు తెలిసిన కథల్లో సృష్టి కారకుడు ఎవరు చెప్పండి ఇప్పుడు మనకు తెలిసింది బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లైకారకుడు రుద్రుడు ఈ మూడు నేను చేస్తానంటే అర్థం ఏంటి ముగ్గురు ఆయన ఇది తెలుసుకోవాలి వాళ్ళ ఇందులో ఎక్కువ తక్కువ లేవు అందుకే విష్ణువునన్నా బ్రహ్మవిష్ణు శివాత్మగా అనవలసిందే శివునన్నా బ్రహ్మవిష్ణు శివాత్మగా అనవలసిందే అది ఈశ్వర భావం అలాంటి సృష్టిస్థితులయాత్మకమైన బ్రహ్మవిష్ణు శివాత్మకమైనటువంటి ఈశ్వర చైతన్యం ఏదుందో దాని యొక్క ఇంద్రియాల వంటి శక్తులు వారు దేవతలందరూ కూడా ఇది తెలుసుకోవాల్సినది కనుక దేవతలు ఒక్కొక్క దేవత ఒక పరిమితిగల ప్రయోజనం ఇస్తున్నాయి ఆయన చేతి నియమింపబడి వాళ్ళకి అంతవరకు అధికారం ఉంది కానీ వాళ్ళ ద్వారా నీకు మోక్షం రాదు ఆ దేవతలను ఆరాధించినప్పుడు కానీ ఈశ్వర భావంతో ఆరాధిస్తే క్రమక్రమంగా సహకరిస్తాయి ఇది తెలుసుకోవాల్సింది అందుకే వాళ్ళ ఎందు శ్రద్ధను నిలబెడతాను వాళ్ళు ఇచ్చే ఫలములు కూడా అంతవత్తు ఫలం తేషాం తద్భవ్యల్ప దేవాన్ దేవ యజో యాంతి మామపే మామపి వాళ్ళు ఆ దేవతల ద్వారా పొందే ఫలములన్నీ అంతవంతములే అంటే వాళ్ళ పూజే కోరిక కోసం చేస్తున్నారు కోరికకి అంతం ఉంది ఆ దేవతని పరిమితి భావం కలిగిన దేవతని ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే కూడా అంతవంతములే అవి అంతవంతములే కానీ అవి నేనే తీరుస్తున్నాను ఇందాక ఇంద్రుడి కథ చెప్తూ ఉన్నాం ఇంద్రుడు చేసినటువంటి ఆ పనికి పరమాత్మ ఒక్కసారి గోవర్ధనగిరిని ఎత్తాడు కానీ అంతకు ముందు యజ్ఞం ఆపినప్పుడు మరి మేము చేసుకున్న ద్రవ్యాలన్నీ ఏం చేయాలని అడిగారు నందాదులు ఈ గోవర్ధనగిరికి పూజ చేయండి అని చెప్పాడు కథ జాగ్రత్తగా వినండి దేనికి పూజ చేయమన్నాడు గోవర్ధనగిరిని పూజ చేశారు వాళ్ళందరూ ఎందుకంటే గోవర్ధనగిరి ప్రత్యక్షంగా మనకి దీనివల్ల వర్షం వస్తుంది దీనివల్ల పంట దొరుకుతుంది కనుక దీన్నే ఆరాధన చేయండి ఇదే మనకి గోవులకు కావాల్సినవన్నీ ఇస్తున్నది కనుక దీన్ని ఆరాధన చేయండి అనగానే వాళ్ళు ఆరాధన చేశారు పైగా ప్రత్యక్షంగా పుచ్చుకుంటాడు చూడండి అన్నారు అక్కడ తన ఒక విభూతిని అందులో ప్రవేశింపజేసి గోవర్ధన్గిరి రూపంలో పుచ్చుకున్నాడు వెంటనే వాళ్ళు ఆహా ప్రత్యక్షంగా పుచ్చుకున్నాడే అని ఆనందపడి ఎవరినెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు దానితో ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించాడు అప్పుడు భగవాను ఏం చేశాడంటే గోవర్ధనగిరినెత్తి కాపాడాడు వాడిని కాపాడింది ఎవరు గోవర్ధనగిరి అవునా లేదండి గోవర్ధనగిరి కాపాడింది దాని కిందే వాళ్ళు తడవకుండా ఉండగలిగారు అవునా లేదా కనుక గోవర్ధనగిరి వాళ్ళని కాపాడింది సందేహం లేదు అవునా గోవర్ధనగిరిని పట్టి కాపాడాడు దేనితో ఆయన గోవర్ధనగిరితోనే కాపాడాడు కదా వాళ్ళని ఎందుకు వాళ్ళు గోవర్ధనగిరిని పూజించారు కదా కానీ గోవర్ధనగిరిని పూజించినందుకు గోవర్ధనగిరితోనే కాపాడాడు కాని తద్వారా ఆయన కాపాడాడు కానీ మన ఏ దేవతనైనా పూజిస్తే ఆ దేవతారూపంలో అనుగ్రహిస్తాడు కానీ ఆ దేవత ఈశ్వరుడు ద్వారానే అనుగ్రహిస్తాను అది అని దేన్ని పూజించేవో దాని ద్వారా చేయడం అంటే అర్థం అండి కనుక ఫలా నా దేవత పరమేంటే తద్్రూపంలో పరమేశ్వరుడు ఇచ్చాడు ఈ భావన మనకు క్రమక్రమంగా పరిమితిగల దేవత భావన నుంచి అపరిమితమైన ఈశ్వర భావనలకు తీసుకు పెడుతుంది గనకనే పరమాత్మ వాటి ఎందు శ్రద్ధను నిలబెడతాడు అయితే దేవాన్ దేవయజోయాి మద్భక్త యాంతి మామపి అంతమత్తు ఫలంతేషాం వారు ఫలములు అంతములు కలిగినవి తద్భవతి అల్ప మేధసా అంటే వాళ్ళ బుద్ధి కూడా అల్పమే నన్ను అల్పమంటారు అనకూడదు దేవుడి మార్కులు వాడివే నాకు ముప్పై మార్కులు వేస్తారా అని మనం వెళ్ళి పేపర్దిద్దిన వాడి మీద కోపంగా వెళ్ళకూడదు నీ స్థాయి అంతేనాయనని చెప్పాడు ఎందుకంటే అల్పమేధస్సులు ఉంటారు వాళ్ళు అలాగే ఆలోచిస్తారు వాళ్ళకి అంతకుమించి భగవంతుడు అంటే వాడు నీ కోరికలు తెచ్చుటకే ఉన్నాడు అందుకే ఈ కోరి ఈ దేవుడు కోరిక తెచ్చకపోతే మా దేవుడు కోరిక తీర్చును రమ్ము అనగానే టపా అని పోతున్నారు వీళ్ళు ఇంకా అల్పమేధస్సులు కాదు వీళ్ళు పాపమేధస్సులు ఈ దేవతకు నా కోరిక తీస్తానని పట్టుకున్న వాడిని ఉంటారు ఇది కదా అల్పబుద్ధులైనటువంటి వారు అటువంటి భావంతో దేవతారాధన చేస్తారు అయితే ఇలా దేవతలను ఆరాధించిన వారి క్రమంగా దేవాన్ దేవయజోయాతి ఈ దేవతలను ఆరాధించిన వారు ఆ దేవతా లోకాలకే వెళ్తారయ్యా అన్నటువంటి ఇంద్రలోకానికి వరుణలోకానికి ఫలానా యజ్ఞం చేస్తే ఇంద్రలోకం పలానా యజ్ఞం చేస్తే వరుణలోకం ఏ ఏ పనులు చేస్తే ఏ ఏ లోకానికి వెళ్తారో చెప్పాడండి జలదానము చలివేంద్రము మొదలైనవి చేస్తే వరుణలోకానికి వెళ్తారట ఒక్కొక్కదానికి చెప్పాడు ఏ ఏ లోకం వాళ్ళు ఏ పుణ్యం చేస్తే ఏ లోకానికి వెళ్తారో పురాణాలు వర్ణించాయి ఎన్నో లోకాలు ఉన్నాయి అదొక్క స్వర్గలోకం మాత్రమే కాదు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఇంద్రలోకం మొదలుకుని బుధలోకం ఇత్యాదులన్నీ మనకు పురాణాలు వర్ణించున్నాయి అంటే వాడు చేసిన సత్కర్మ బట్టి వాడు చేసే ఆరాధన బట్టి ఆ దేవతా భావం బట్టి వాడు వెళుతున్నాడు మద్భక్త యాంతి మామపి మామపి అనే మాట చాలా గొప్ప విషయం ఆ దేవతలను ఆరాధించేవారు ఆ దేవతలను చేరుతున్నారు నన్ను ఆరాధించేవాడు నన్ను పొందుతున్నాడు కూడా నన్ను కూడా పొందుతున్నాడు అది కూడా అర్థం అవచ్చు నన్ను కూడా అంటే ఈశ్వరుణ్ణి నేను నన్ను ఆరాధిస్తే ఇవి ఇస్తాను నన్ను నేను ఇస్తున్నాను కైవల్యాన్ని ఇస్తాను అని చెప్పడం ఈశ్వర భావం ఎక్కువ గొప్పతనం ఇక్కడ విశేషంగా గమనించవలసిన మరొక అంశం ఏంటంటే భగవానుని అన్నప్పుడు కృష్ణునా శివునా ఈ మాట అలాగే ఉంది అది ముందే మనం చెప్పుకున్న అస్థిభాతి ప్రియం అయినది ఈశ్వరతత్వం అది సర్వ జగద్వ్యాపకమై సర్వ జగన్ నియామకమై ఉన్నది పరా అపరా ప్రకృతి కూడా ఆయనకు అధీనమై ఉన్నది అనే భావమే ఈశ్వర భావం అది విష్ణు ఆ చేస్తున్నాడా శివుడు అపని చేస్తున్నాడా అనరాదు ఈ విషయంపై ఒక పెద్ద ఆయన మోక్షమిచ్చే జనార్దనాత్ అన్నారు కదండి అన్నాడు ఇక్కడ జనార్దను నుంచి మోక్షం వస్తుంది అని అర్థం జనార్దను అంటే ఎవరు విష్ణుమూర్తి అంటే మరి ఆ మాటకు వస్తే జ్ఞానం మహేశ్వరాది ఛేత్ అన్నారు కదండి అని అడిగిన అంటే మహేశ్వరిని వల్లే జ్ఞానం వస్తుంది జ్ఞానమే మోక్షము అనుకోవడం మనకు తెలిసింది కానీ ఈశ్వరుడు ఇస్తున్నాడు కదా ఇంకో చోట అంటాడు శివపురాణంలో శివ జ్ఞానం లేకపోతే శివానుగ్రహం లేకపోతే మోక్షం పొందలేము అన్న మాట ఉన్నది అది ఎలాంటిదంటే ఆకాశాన్ని చాపలాగా చుట్టబెట్టడం ఎంత సులభమో శివభక్తుడు కానివాడికి మోక్షం దొరకడం కూడా అంతే సులభం ఉన్నాడు సులభమా అంటే అది ఎంత దుస్సాధ్యము ఇది అంత దుస్సాధ్యం అని చెప్పడం ఇక్కడ అర్థం అంటే శివభక్తులు కాని వాడికి మోక్షం దుస్సాధ్యం వేదాంతం ఏం చెప్తుందంటే ఆత్మజ్ఞానం లేనివాడికి మోక్షం రాదు ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం రావడం ఎలాంటిది అంటే ఆకాశాన్ని చాపతో చుట్టడం లాంటిది చాపలా చుట్టడం లాంటిది అన్నాడు అంటే ఇది అసాధ్యం అది అసాధ్యం ఆత్మజ్ఞానం ప్రధానం అన్నాడు దేవి సంబంధమైన పురాణాల్లో అమ్మవారి భక్తులు కాని వాడికి మోక్షం రాదు అని చెప్పాడు ఇక్కడ ఎవరికి వాళ్ళు ఈ దేవుడు భక్తులు కాబట్టి మోక్షం రాదంటే నిన్నటి వరకు విష్ణు విష్ణు అన్నాం ఇవాళే శివుడు కానీ శివుడికి ఆశ్రయిద్దాం రేపు మళ్ళీ అమ్మవారిది ఉంటా అమ్మవారితో ఆశ్రయిస్తాం మళ్ళీ విష్ణువువాడు వస్తారు మళ్ళీ ఇట్టించోటి వెళ్ళిపోతాం ఇలా ఎంతకారుగుతావు నువ్వు అందుకే ఇన్ని పారాయణలు ఇన్ని స్తోత్రాలు ఇన్ని దేవుళ్ళు అలవాటు అయిపోయి ఎక్కువ ఇవన్నీ ఎక్కువ ఉపాసనలు చిత్తం విక్షేపం అవుతుంది అన్నాడు ఏకాగ్రత కాదండి కానీ ఎక్కువ అనుష్ఠానాలు ఎందుకంటే కరబడిన ప్రతి దేవుడు బొమ్మ కట్ చేసి ఇంట్లో గోడండ పెట్ట అంత పిచ్చి పరకట్లేదండి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అందుకే వివేకానంద మాట చెప్పాడు అన్నీ తీసిపారేసి దీపండి పెట్టి దానిని పెట్టుకున్నాడు పిచ్చిపోతుంది అంటే వాడు బుర్ర ఎంత క్లంజీవో దీన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ ప్రతిది చూస్తూ ఊరుకోవడం గ్రాఫిక్స్ వచ్చాయి ఈ బొమ్మలు ఆ బొమ్మ ఆ బొమ్మలు ఈ బొమ్మ పెట్టు మొత్తం దృష్టి ఉండదు చెదిరిపోతుంది దీన్ని ఒక మానసిక వికృతి అంటారు తెలుసుకోండి ఇవన్నీ ఉపాసన వేదాంతం కావు కానీ ఎక్కువ పెంచుకోవద్దేది అలాగని చెప్పి మేము అయితే ఒకటే దేవుడు అన్నాడు మిగిలిన వాళ్ళ కాదని తీసిపారేమనట్లేదు ఇక్కడ జాగ్రత్త దేనికైనా మితి ఉంటుంది అది నేను చెప్పేది కదా ఎవరి ఇంగితంతో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం ఇక్కడ అందుకే ఒక ఇష్టదేవత అని ఉండడం ఎన్ని దేవతలు పెంచుకోక్కర్లేదు ఏ దేవత చేసినా పరమేశ్వర స్వరూపమే త సందర్భాల్లో ఆ నమస్కారం చేసుకోండి తప్పేన లేదు ఇవి చెప్పేం కనుక శనిగ్రహ దోషం పోవడానికి శని శని పూజ చేయకూడదండి అని అరే నవగ్రహాలు కృపలేకపోతే ఈ బ్రతికే కష్టం మోక్షం కష్టం తెలుసుకోండి ఇక్కడ వాటికి కృప ఉండాలి వాటి గురించి చెప్పాలంటే అదొక ఉపన్యాసం కనీసం వారం రోజులు ఉంటే నవగ్రహాలు ఉంటే చెప్పచ్చు అసలు ఇప్పుడు మనం చేస్తున్న ఈ నవగ్రహాలు ఈ పిచ్చిలు కాదు అసలు నవగ్రహ విజ్ఞానం వేదం ఎలా ఇచ్చిందో చెప్తే ఆశ్చర్యపోతాం అంత ఉన్నది ఇక్కడ వేటిని తీసేయవద్దు వాటికి కూడా యజ్ఞస్థానం ఉంది నవగ్రహాలకు మంత్రాలు ఉన్నాయి వాటితో యజ్ఞం చేయడం ఉంది అవి చేయడం వల్ల దోషాలు పోగొట్టుకోవడం ఉంది అంతేగాని గ్రహాలు వాటి ప్రభావంతో బాధిస్తూ ఉంటే వేదాంతము వినలేము జ్ఞానం రమ్మన్నా రాదు ఇది కూడా తెలుసుకోండి ఒకటి గొప్ప జ్ఞానం ఏంటంటే వాటి జాతకం చూడండి జ్ఞానానుకూలమైన గ్రహస్థానాలు ఉంటాయి పరిశీలిస్తాయి అని వాటినేమంటాం కానీ వీటి వేటిని తీసేయమని లేదు భగవంతుడు ఈశ్వర జ్ఞానం కలిగి ఉండండి అయ్యా అన్నాడు అది రానంత వరకు కూడాను కోరికలతో చేస్తున్నారు కదా నేను కాదన్ను ధర్మబద్ధమైన కోరికలు పెట్టుకోండి అది ఇక్కడే ధర్మబద్ధమైన కోరికలు పెట్టుకుంటే పర్వాలేదు కోరికలు తీరుతాయి సద్గతులు వస్తాయి అవి ఎప్పటికో పవిత్రుని చేసి తర్వాత జన్మల్లో ఉపాసకుడుగా భక్తుడిగా చేసి తరింపజేస్తాయి ఇది వీటి ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు కనుక ఆర్థోజిజ్ఞాసల అర్థాత్తి చెప్పినప్పుడు ఉపాసన మార్గాన్ని చెప్పాడు ఇక్కడ చెప్తున్నప్పుడు రకరకాల దేవతారాధనలు చెప్తున్నాడు దేవతారాధనలు వేరు సగుణ బ్రహ్మోపాసన వేరు ఇది బాగా తెలుసుకోవాల్సింది సగుణ బ్రహ్మము అంటే మనం ఏ దేవతను ఉపాసనా మార్గంలో అనుష్ఠిస్తున్నామో శాస్త్రీయమైన ఈశ్వర ఆరే ఉన్నాయి శైవ వైష్ణవ శాక్తయ సౌర గాణాపత్య స్కంధములు ఇవి మనకి వేదము నుంచి వచ్చినవి అందుకే భగవత్పాల్ వారు షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు మిగిలిన వేవచ్చినా అవేదికమే మీరు విష్ణువుని ఎలా పూజిస్తున్నారో మేము మీ ఎలా పూజిస్తున్నారో మరెక్కడి నుంచో లాక్కొచ్చామనుకోండి దేవత భ్రాంత్ అవుతుంది తెలుసుకోండి ఇక్కడ దానికి భగవత్పాల్ అంటారు పిండి నీరుని పాలనుకోవడం అన్నారు అది ఎవడికి పెడితే వాడు ప్రభువు దేవుడు పరలోకముల నాయకుడు అంటే పిండి నీళ్ళని పాలనుకోవడమే తెలుసుకోండి ఇక్కడ శృతి చెప్పాలి దేవత నువ్వు నేను చెప్తామా శృతి చెప్పాలి శృతి ఈశ్వరోపాసనకు అనువుగా ఆరే చెప్పింది ఇక్కడ వీళ్ళు ఈశ్వరుడు ఉపాస్య దేవతలు వీళ్ళు ఇంద్ర యమవరణాదులందరూ కూడా లోకాన్ని నిర్వహించే ఈశ్వర శక్తులు ఇది తెలుసుకోవాలి నువ్వెవరిని ఆశ్రయించాలి ఇప్పుడు ఈశ్వరుని కదా ఈశ్వరుని ఆశ్రయించినప్పుడు నీ పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఏకో దేవ కేశభోవ శ ఒకడే దేవుడు కేశివోవా శివోవా నీ ఇష్టం దేవి అనుకో కానీ ఈశ్వర భావం తెలుసుకో ఈశ్వర భావం తెచ్చే చేసే ఉపాసనే ఉత్కృష్టి ఉపాసన ఆ ఉపాసన కూడా మళ్ళీ కోరికల కోసం చేసేవనుకో వీళ్ళలోకి వెళ్ళిపోతావు ఈ దేవత ఉపాసనలోకి వెళ్ళిపోతావు ఎప్పుడు తెలుసుకోకుండా ఆ మంత్రం జడంగా చేసి లక్ష చేసానా పది లక్షలు చేసానా కానీ ఒక్కసారి ఈశ్వర స్పృహ ఆ మంత్రంలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని అందుకోకుండా జడీభూతంగా లక్షలు కోట్లు చేసి పూజలు పునస్కారాలు చేస్తే ఫలితం ఉంటుందా ఉండదా అల్ప ఫలములుంటాయి ఎందుకంటే నువ్వు అంత పరాశక్తిను అంత పరమేశ్వరును అల్పబుద్ధితో పరిమితి భావంతో జ్ఞానం లేకుండా పూజించేవి గనక ఉపాసనలో సగుణ బ్రహ్మోపాసన కూడా బ్రహ్మజ్ఞానం లేకుండా చేయగలిగితే అది ఇలాంటి దుష్ఫలితాలే వస్తుంది తెలుసుకుంటే దుష్ఫలితం కాదు అల్ప ఫలాలు వస్తాయి అక్కడ కూడా అందుకే పెద్ద పెద్ద ఉపాసకులు బోర్డులు వేసుకునేవారు ఉంటారు నేను ఎవరినో తెలుసా కావాలంటే కార్డు చూడండి అని నృత్యాడు ఒకడు దేవీ ఉపాసకుడు పౌర్ణదీక్షాపురుడు ఇన్ని విజిటింగ్ కార్డ్ అంటే వాడు దీని ద్వారా లోకాన్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అమ్మవారి వైపు ఆకర్షిపబడాలనుకోవట్లేదు ఇటువంటి వారందరినీ కేటగిరీలోకి తీసుకురావాలండి ఇక్కడ అలాగని వాటి అంటే అల్పంగా చూసేయమని కాదు ఇలా చెప్పేవాని తీసిపారేడం కాదు ఈశ్వర భావన అంటే ఏమిటో బాగా తెలుసుకోవాలి అందుకే ఇంత భగవద్గీత ఎందుకు వినడం అంటే మనం చేసే ఉపాసన మనం చేసే సాధన తెలిసి చేసి అది అతి త్వరగా పరమాత్మ అనుగ్రహం పొందడానికి పనికొస్తుంది గనకి ఇదంతా గ్రహించాలి అది దేవతారాధన అంటే ఏమిటో సగుణ బ్రహ్మోపాసన అంటే ఏమిటో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనరాదు సగుణ బ్రహ్మ ఉపాస బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మకు ఉపాసన లేదు మంత్రం యంత్రం తంత్రం ఏమీ లేదు నిర్గుణ బ్రహ్మ అది కేవలం విచారణతో పొందవలసినదే దాని యంత్రాల్లో క్రియల్లో కర్మల్లో సగుణ బ్రహ్మోపాసన కర్మ ఉంది కానీ అది ఈ లోకంలో ఆ లోకంలో తిప్పే కర్మగా ఎప్పుడు మారుతుందంటే నువ్వు సకామంగా చేసినప్పుడు వాటి తత్వం తెలియకుండా చేసినప్పుడు సగుణ బ్రహ్మోపాసన కూడా నిన్ను ఈ లోకం ఆ లోకం తిప్పుతూ ఉంటుంది అదే నిష్కామంగా నిష్కపటంగా అంకిత భావంతో తత్వం తెలుసుకునే ప్రయత్నంతో సాధన చేస్తే అది క్రమంగా ఏం చేస్తుందంటే సగుణ బ్రహ్మోపాసన ఉపాసనా ఫలితమైన సాలోఖ్యాదులు ఇస్తుంది ఆడతర్వాత క్రమంగా ముక్తినిస్తుంది కనుక ఉపాసన వల్ల వచ్చేది క్రమముక్తి జ్ఞానం వల్ల వచ్చేది సద్యోముక్తి జీవన్ముక్తి దేవరా దేవతారాధనలు వచ్చే వల్ల వచ్చేది ఈ లోకంలో ఆ లోకంలో తిరిగి పుణ్యక్షయమయ్యక మరి భూమి మీద పడ్డాం ఇది తెలుస్తోంది జాగ్రత్తగా అందులో ఏది చేయని వాడి గతి ఈ నరకం ఆ నరకం మళ్ళీ నీ జన్మలు వాళ్ళని అసలు దీనిలోకి మనం తీసుకురావట్లేదు వాళ్ళని భగవంతుడు ఎప్పుడు దుష్కృతినహా అన్నాడు వాళ్ళు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినంత ఆయా కోరికలతో ఆయా దేవతలను ఆరాధించేవారి గతి ఏమిటి ఈశ్వర జ్ఞానంతో సగుణ బ్రహ్మోపాసన చేసేవారి గతి ఏమిటి నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగిన వారు గతి ఏమిటి ఇక్కడ ఒక క్రమం చెప్తోందండి శాస్త్రం ఏమనంటే ఈ దేవతారాధనలు చెయ్యిగా చెయ్యగా ఆరాధించిన దేవతలను గనక పుణ్యకర్మలు గనక ఇవి నేను పవిత్రం చేస్తాయి పవిత్రం చేసి తర్వాత జన్మల్లో నీకు ఉన్నత స్థితిని ఆ జన్మలో నువ్వు ఈశ్వర జ్ఞానంతో సగుణ బ్రహ్మోపాసన చేసేవనుకో ఆ సగుణ బ్రహ్మోపాసన ఫలంగా క్రమక్రమంగా నిజంగా సగుణ బ్రహ్మమంటే తెలుసుకుని ఉపాసన చేసి గురువుల ద్వారా అనే మంత్రంతో పాటు తజ్జ్ఞానం కూడా పొందాలండి ఇక్కడ తెలిసి చేస్తే జ్ఞాత్వాకువీత కర్మాణి అలా చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే అది ఈ జన్మలోనే నీకు క్రమక్రమక్రమంగా జ్ఞానానికి ఇచ్చేవచ్చు ఈ జన్మలోనే జీవన్ముక్తులు కావచ్చు ఆ స్థితి రాకుండానే సగుణ బ్రహ్మోపాసని నువ్వు నిష్కపటంగా నిష్కామంగా ప్రేమగా ఆ తత్వం ఈశ్వర జ్ఞానం ఆ దేవత యొక్క సంపూర్ణమైన విషయము తెలుసుకుంటూ ఆ తెలిసిన దానిలో ఆనందిస్తూ అలాగే ఆరాధించేవనుకో ఇక్కడే ఒక ఆనందం అనుభవిస్తూ ఉంటావు అది అనుభవిస్తూ ఇంకా జ్ఞానం రాకుండానే మరణించేవనుకోవు అప్పుడేం జరుగుతుందంటే ఆ సగుణ బ్రహ్మలోకానికి వెళతావు ఆ వెళ్ళి మరి వెనక్కి రావు అది తెలుసుకోవాల్సింది ఇతర దేవతారాధనలు యజ్ఞముల ద్వారా చేసిన వారు ఆయా దేవతాలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు ఆ దివ్యలోకం ఏదైతుందో అక్కడ చేరతారు అవి లేవని చెప్పడానికి లేదు వైకుంఠం ఉంది కైలాసం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అవి ఇంద్రాది లోకముల వలె స్వర్గ పుణ్యఫలములుగా వచ్చి వెనక్కి అక్కడికి వెళ్ళి వాడు వెనక్కి రాడు చాలామంది తెలియకేమంటారంటే సగుణ బ్రహ్మోపాసన చేసి భగవంతుడిని నామంతో రూపంతో ఉపాసిస్తే మళ్ళీ ఆ లోకంలోకి వచ్చి వెనక్కి వచ్చేస్తామని వాడు సరిగ్గా వేదాంతం చదవలేదని అర్థం బ్రహ్మసూత్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ స్పష్టంగా చెప్పబడిన అంశమే మనం ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం సగుణ బ్రహ్మోపాసన చేసిన వారు అది కూడా ఎలా చేసిన వారు నిష్కపటంగా ప్రేమగా తత్వజ్ఞానంతో చింతనతో ఆ దేవత యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రేమగా అంకిత భావంతో ఏకాగ్రంతో ఇతర విషయవాంఛలు విడిచి వైరాగ్యంతో ఇంత ఇవన్నీ కలయాలండి అలాగని సగుడ బ్రహ్మోపాసన చేస్తే వాడిని శివుడనుకో కృష్ణుడనుకో ఇలా చేసినట్లయితే ఆ సగుడ బ్రహ్మోపాసన ఏం చేస్తుంది అంటే ఇక్కడే జ్ఞానం ఇస్తుంది ఇంకా జ్ఞానం పొందకుండానే ఆయువైపోతే సగుడ బ్రహ్మలోకానికి వెళతావు వాడు వెనక్కి తిరిగిరాడు తిరిగిరాకేమవుతాడు ఆ సగుడ బ్రహ్మ లోకంలోనే ఈ మహారాధన ఫలంగా ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవించి క్రమంగా అక్కడున్నటువంటి ఆ సగుణ బ్రహ్మ స్వరూపమైన పరమాత్మ యొక్క అనుగ్రహం చేత జ్ఞానాన్ని పొంది సంపూర్ణ ఐక్యమవుతాడు మరి వెనక్కి రాడు అక్కడి నుంచి అని పురాణములు వర్ణించే ఈ దేవీ భాగవాల అమ్మవారు చెప్పిన అంశం మనం ఇక్కడ చెప్పుకున్నాం ఇదే విషయం మనకి బ్రహ్మసూత్రంలో కూడా చెప్తున్నది అటువంటి సగుణ బ్రహ్మలోకాన్ని చేరినవాడు మరి విరిక్కి తిరిగిరాడు దీన్ని ఉపనిషత్తుల హిరణ్య గర్భలోకాన్ని వర్ణిస్తాయి దాన్నే శివభక్తులు కైలాసం అంటారు విష్ణుభక్తులు వైకుంఠం అంటారు దేవి భక్తులు మణిద్వీపం అంటారు అందుకే ఇప్పుడు మణిద్వీపాన్ని కాదని కైలాసాన్ని కాదని వాటి వల్ల ముక్తి కాదని చెప్పడం దీని అభిప్రాయం కాదు ఇవి క్రమముక్తి అంటారు దాన్ని అదే బ్రహ్మజ్ఞాన్ని పొందేది జీవన్ముక్తి వాడిక్కడే పొందుతున్నాడు వాడు ఎక్కడికో లోకాంతర గమనం వాడికి లేదు లోకాంతరగమనం వీడికి ఉంది ఉపాసకుడికి లోకాంతర గమనం ఉంటుంది కర్మలు చేసేవాడికి లోకాంతర గమనం ఉంటుంది కానీ వీడు వెనక్కి వచ్చేస్తాడు వీడి వెనక్కి రాడు ఇది బాగా తెలుసుకోగలగాలి కానీ ఎందులో దానిలో ఉన్నాంగా సందేహం సందేహం లేదు మనకి కానీ మూడింట్లో ఏదీ కాకపోతే మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు దుష్కృతులు అయినటువంటి వాళ్ళు ఏ అంధలోకాలకు వెళ్తారో వాటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సింది కనుక మన స్థానం ఎక్కడుందో చూసుకుని దానితో తృప్తి పడుతూ అక్కడ నుంచి అలా వెళ్లాలో చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ కనుక భగవానుడు ఇక్కడ ప్రతి వారి గురించి ఇంత చక్కగా వివరిస్తున్నాడు మద్భక్తాయాంతి మామపి కనుక ఇప్పుడు విష్ణువుని ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది ఇతర దేవతలను ఆరాధిస్తే అల్ప ఫలం లభిస్తాయి అని కృష్ణుడు చెప్పాడా కాదా విష్ణువుని ఆరాధిస్తే తప్పకుండా విష్ణువు అంటే పదానికి అర్థం తెలుసుకోండి సర్వవ్యాపకుడు శివం అంటే అన్నిట్లో ఉన్నాడు ఇవన్నీ మారిపోతున్నాయి శుభాశుభాలు ఆయన శుభాశుభాలకు అతీతమైన నిత్య శుభస్వరూపుడు శివ ఎంత గొప్ప విషయం అలాగే జనార్దనుడు సర్వజనులు ఎవరిని ఆశ్రయించున్నాడో వాడే జనార్దనుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు అని అర్థం అవుతూ ఇక్కడ మహేశ్వరుడు సర్వలోక పాలకులకి కూడా పాలకుడు కనుక మహేశ్వరుడు పదాలు తెలిసిపోతాయి అందుకే శివనామాల్లో విష్ణునామాలు కనబడతాయి విష్ణునామాల్లో శివనామాలు కనబడుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ఏకేశ్వర జ్ఞానం మనకు కలిగించడం కోసమే నీ పూర్వపుణ్య విశేషాల చేత ఆయన నువ్వు విష్ణువుగా కొల్చుకోవచ్చు తన్మంత్రం ఉపాసించవచ్చు ఏకకాలంలో అందరూ అన్నీ చేయలేరు కదండి ఇక్కడ అన్నీ చేయలేవు అందుకే నువ్వు ఆ దేవతని ఆ దేవతగా సగుణ బ్రహ్మోపాసన చేయొచ్చు ఆ మంత్రం జపం చేయొచ్చు తప్పేం లేదు కానీ ఇతరులు కూడా ఆ స్వరూపాలను అవగాహన చేసుకుంటే అభేదర్శనం వస్తుంది అభేదర్శనమే జ్ఞానహేతు అవుతుంది ఇది సనాతన ధర్మం యొక్క సారం ఈరోజు మనం ప్రవచనంలో చెప్పుకున్నాం ఇది గ్రహించితే చాలు ఇక్కడ అందుకే భగవాన్ నువ్వు ఇలాగ ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క దేవతల్ని ఆశ్రయిస్తూ చేసే ఆయాసం పరమేశ్వర భావంతో నన్ను ఆశ్రయిస్తే అక్కడ పడే ఆయాసం ఇటుపడితే మరి తిరిగి వెనక్కిరాని కైవల్యాన్ని పొందుతావు కదా అన్నాడు అదే అపి అనే మాటలో అర్థం ఇది వాళ్ళు ఇచ్చేవన్నీ ఇవ్వడం కాదు కైవిలిని కూడా ఇస్తానన్నారు కదా అన్నాడు అయితే ఇక్కడ చాలామంది స్పష్టంగా వాసుదేవాత్తని పైగా వ్యాఖ్యానం రాస్తూ భగవత్పాదుల కూడా వైష్ణవం స్థానం అంటాడు ఇక్కడ అంటే విష్ణు స్థానాన్ని పొందుతాడు అన్నాడు విష్ణు అనగానే వైష్ణవం అనగానే ఒక మతానికి సంబంధించిందా సర్వవ్యాపకమైన ఈశ్వరుడు అర్థం ఇక్కడ ఎక్కడ శివశబ్దం వాళ్లేది అంత వైష్ణవం అంటాడు నారాయణం ఎవరు భగత్పాదుల వారు అందుకు కొందరు ఏమన్నారంటే శంకర్లు మావారు కారు ఆయన అద్వైతి గనక కొంచెం అనిపించింది కానీ ఆయన మావాడే అద్వైత వైష్ణువుడు అన్నాడు ఆయన పేరు పోనీ అలాగైనా తృప్తిపడండి మేము కాదన్నాం ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ఏం చేస్తాం కానీ శంకరుడు ఉద్దేశంలో వాసుదేవ నారాయణ శబ్దములకు అర్థములు వేరు సర్వజీవులకి ఆశ్రయమైన వాడు నారాయణుడు ఆయన తప్ప మరొకటి లేదు ఆయన సత్యద్రూపుడు గను వాసుదేవుడు బ్రహ్మం అంటే నిర్వచనం ఇది శివుడు కాడన్నాడు ఆయన ఆ మాట అనలేదు కానీ విష్ణువే బ్రహ్మం అని చెప్పినటువంటి వాళ్ళు శివాదుల్ని కిచ్చిపరిచితూ మాట్లాడిన మాటలు ఉన్నాయండి ఇక్కడ ఇది మనం ఆలోచించవలసిన అంశం దీని గురించి విశిష్టాద్వైత సంప్రదాయానికే చెంది జన్మించిన వాడే హైగ్రీవ ఉపాసన చేసి చూసారు ఉపాసన వల్ల జ్ఞానం రాదు జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది అనేటువంటి మాటలు ఎంత అశాస్త్రీయములు చెప్పడం కోసం ఈ వృత్తాంతం చెప్పుకుంటున్నాం హైగ్రీవ స్వామి ఉపాసకుడు అయిన స్వామి అనుగ్రహం లభించింది హైగ్రీవస్వామిపై అకార సహస్రనామస్తత్వం రచించాడు రామరాయి కవి మహానుభావుడు శంకరాద్వైత భాష్యములన్నిటికీ కూడా అద్భుతమైన రచ కారికలు రచించి తా నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రతిపాదన చేయగలిగాడు అంటే సగుణ బ్రహ్మ ఉపాసన తప్పకుండా నీకు జ్ఞానాన్ని మోక్షాన్ని ఇస్తుంది అందుకే నేను ఇందులోనే ఉండిపోయినా నాకు అది రాదా అనవద్దు ఇది తప్పకుండా ఇస్తుంది చెప్పడానికి అది ఉదాహరణ ఆ మాటకు వస్తే వారు ఉపాసన చేయలేదు ఎందరి దేవతలను ఆయన ఆరాధన చేశాడు ఆయన ఉపాసన విశేషమే వేరు తన ప్రతి కూడా శ్రీ విద్యోపాసన ప్రతిష్ఠ చేశాడు మహానుభావుడు చంద్రమూఢీశ్వర ఆరాధన పెట్టాడు ఆయన అదేవిధంగా నారాయణ నామస్మరణే అక్కడి సంప్రదాయంగా పెట్టాడు ఆ మహానుభావుడు ఉపాసన అక్కర్లేదంటే ఆయన ఎందుకంటే ఇచ్చేస్తాడు అంతే కదా ఆయన పెద్ద శిష్యుడు ప్రథమ శిష్యుడు పద్మపాదాచారులుగా నృసింహోపాసకుడు మనం గురు పరంపరలో నమస్కారం చేస్తూ ప్రహ్లాద వరదో దేవహాయో నృసింహపరో హరి తర్వాత నృసింహోపాసకం నిత్యం గురువందన చేసినప్పుడు కాస్త బుద్ధి పెట్టండి వాళ్ళ అనుగ్రహం వస్తుంది నృసింహోపాసకం నిత్యం తన నృసింహ గురు భజే అంటున్నాను కదా మరి వాళ్ళు జ్ఞానులే కదా వాళ్ళు నృసింహోపాసన చేయలే అంతెందుకు అద్వైతం మీద అత్యద్భుతమైన గ్రంథం రచించి అది ఇదే అద్వైతము రుచు చేసిన శంకరుడు తర్వాత శంకరులంతటి వాళ్ళు నూట నాలుగు చేసిన మహానుభావుడు అప్పయ్య దీక్షతుల వారు గొప్ప శివోపాసకుడు గొప్ప శివోపాసకుడు అంటే ఉపాసనకి జ్ఞానానికి విరుద్ధము కాదు అని చెప్పడానికి వీళ్ళు ప్రమాణాలు చెప్పుకుంటున్నాం అద్వైత సిద్ధి అని గొప్ప గ్రంథాన్ని రచించి అద్వైత మతానికి ఒక పాఠ్యగ్రంథంగా అందించిన మహానుభావుడు మధుసూదన సరస్వతి కృష్ణ భక్తుడు ఇక్కడ ఆయన భగవద్గీతకి గూఢార్థ దీపిక అని పేరుతో వ్యాఖ్య రచించాడు ఇంకా రామరాయ కవి గురించి ముందే చెప్పుకున్నాం వీళ్ళందరూ కూడా సగుణ బ్రహ్మోపాసన వల్లనే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందారు అందుకే వీటిలో వేటిని తీసి పారయ్యడానికి లేదు సత్కర్మాచరణ ముందు ఉండాలి దాని తర్వాత ఎప్పుడు నిష్కామ కర్మలోకి వెళుతావు దానితో నీకు సగుణ బ్రహ్మోపాసన దానితో జ్ఞానము ఈ నాలుగు గొప్పవి ఒక దాని తర్వాత ఒకటి దేన్ని తీసి పారయ్యరాదు ఇది తెలుసుకోవాలి ఎవడికి దేని ఎందు రుచి కలిగి చేస్తున్నాడో వాడికి ఇంకా దాన్ని చెయ్యమని ప్రోత్సహించాలని భగవాన్ే చెప్పాడు కదా నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగిణాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తహా సమాచారం గుర్తుంది ఆ శ్లోకం వీడు జ్ఞానే పేరు కదా అని పూజలు అక్కర్లే పురస్కారాలు ఎక్కర్లే ఇవన్నీ ఎవడు పెట్టమన్నాడు అనకూడదుట వాళ్ళని ప్రోత్సహించాలి కావాలంటే వాళ్ళతో పాటు ఈయన దీపం పెట్టాలి వీళ్ళు అన్నాడు ఇది తెలుసుకోవచ్చు అందుకే ఇవన్నీ కూడా సద్గతినిస్తాయి కనుక వాటిని తీసిపారయ్యరాదు ఇది తెలుసుకోవాలి ఎవరి స్థాయి బట్టి వాడు దాన్ని కొనసాగించాలి అయితే భగవద్గీత వినడం వల్ల ఈ సమన్వయం సాధ్యమవుతుందని ఇక్కడ అభేద బుద్ధి లభిస్తుంది ఈశ్వర జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని ప్రయుక్తంతో మీరు చేస్తున్న పని చేయండి కోరికలతో పూజలు చేస్తున్నారా భగవద్గీత జ్ఞానంతో చేయండి ఆయన ఇంకా కోరికలు తీరుస్తాడు క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాడు సగుణ బ్రహ్మోపాసన చేస్తున్నారా శ్రీ విద్యోపాసకలా లేకపోతే కృష్ణోపాసకల శివోపాసకల సంతోషం మా భగవద్గీత అర్థం చేసుకోండి మీకు బ్రహ్మం అంటే ఏంటో అర్థమవుతుంది తప్పకుండా మీరు సర్వత్రా బ్రహ్మమును చూడగలిగి స్థితికి వెళతారు ఎలాగైనప్పటికీ కనుక భగవద్గీత కరదీపికగా పట్టుకుంటే ప్రతి మార్గంలో మనం పరిపూర్ణం చేసుకోగలం ఇది తెలుసుకోవాలి దాని నుంచి పక్కకి వెళ్ళనక్కర్లేదు కనుక ఈ శ్లోకాలు బాగా అర్థం చేసుకోవాలి ఈ చర్చకి మనం ఈ మొత్తం గ్రంథంలో అంతా ఈ చర్చ చేయబో జ్ఞాన విజ్ఞాన యోగం కూడా ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఎన్ని రకాల భావాలు ఉంటాయో అవన్నీ మనకు ఉంటాయి కనుక అవన్నీ స్పష్టత ఇస్తున్నాడు భగవానుడు ఇక్కడ ఎంత సమగ్రంగా సనాతన ధర్మం ఉందండి కనుక ఇప్పుడు చెప్పండి యంద్రదేవుళ్ళు మనకి లెక్కలేనని ఎందర దేవుళ్ళు ఒక్కడే రెండూ సత్యమే అందుకే బృహదారణ్య కోపనిషత్తులో విదగ్ధ సాకల్యుడు యాజ్ఞవల్క్యుడు అనబడే మహాత్ముల మధ్య ఒక చర్చ ఉంటుంది కథ చాలా గొప్ప కథ ఆ కథలో యాజ్ఞవల్క్యులతో విదగ్ధ సాకల్యుడు ప్రశ్న ఇస్తాడు యాజ్ఞవల్క్య దేవతలంతమంది అనగానే మూడు వేల ముగ్గురు అని చెప్పాడు నవ్వు నవ్వి మళ్ళీ నిజంగా ఎందరున్నారు అని అడిగాడండి నిజంగా ఎందరున్నారు అంటే మూడు వందల ముప్పై మూడు మంది అన్నాడు మళ్ళీ చెప్పు నిజంగా ఎంతమంది ఉన్నారు అంటే ఆరుగురు అన్నాడు నిజంగానా ముగ్గురు అన్నట్టు ఎంతమంది దేవతలు ఇద్దరు అన్నారు ఎంతమంది దేవతలు ఒక్కడే అన్నట్టు అది సరిపోవన్నాడు ఇక్కడ అంటే ఈ చెప్పడం క్రమం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు అనులోమక్రమం విలోమక్రమం వెళ్ళండి ఒకటి రెండు మూడు ఆరు ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు మూడు వేల ముప్పై మూడు వెళ్ళండి అంటే ఒకటే ఇన్ని రూపమృతును స్పృహ నీకు ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది ఒక ఆయన స్వీట్ షాప్కి వెళ్ళాడు వీళ్ళు ఒక స్వీట్ పొట్లం కట్టరానైనా అన్నాడు వెంటనే వాడు తీసుకుని ఒక లడ్డు తీశాడు ఇదేమిటంటారు దీన్ని అన్నారు లడ్డు నేను నిన్ను స్వీట్ అడిగాను లడ్డు అడిగానా అన్నాడు సరే వాడు గులాబ్జామ్ తీశాడు ఏ ఎత్తి ఇది కాదన్నాడు ఎన్నో అక్కడ జిలేబీ వగైరా అన్ని తీస్తున్నాడు వాడు ఒకదాని పేరు ఏమింటున్నాడు రసగుల్ల ఒక దాని పేరు జిలేబీ ఒక దాని పేరు లడ్డు ఒక దాని పేరు గులాబ్ జామున్ ఇవన్నీ అన్నావు కానీ స్వీట్ అనలేదుగా కనుక స్వీట్ నీ షాప్లో లేదన్నాడు పిచ్చిన వీటిని అన్నింటిలో స్వీట్ ఉంది అని చెప్పాడు ఇక్కడ అలాగే ఇందరు దేవతలు ఈశ్వరుడు ఒకటే ఈశ్వరుడు నీ స్వీట్ దేవతలు రూపంలో ఉన్నది ఇక్కడ నీకు బాగా ప్రీతి అంటే ఒకే జిలేబీ కొనుక్కు తిను కొంతమంది ఒక ఒకటి లడ్డు ఒకటి కొనుక్కు తింటారు వాడికి వీడికి స్వీట్ ఒకటే తెలుసుకోండి ఇక్కడ ఇది ఒక్కడ తెలుసుకోగలిగితే ఏకేశ్వరుడు గురించి చెప్తుంది నా అనేక దేవతల గురించి చెప్తుంది నా మతమే అసలు నామరూపాతీతమైన నిరాకారతత్వము చెప్తుంది నా కనుక దేవుడి గురించి ఎన్ని రకాలు చెప్పాలో అన్నీ చెప్పేసిన వేద ధర్మంలో పుట్టిన మనకి ఎవడో దేవుడిని చెప్తే భ్రాంతి చెంది వెళ్లవలసిన అవసరం లేదు అన్న ఒక్క స్పృహ మనకు కలిగించడానికి భగవద్గీత చేతిలో పట్టుకుంటే అంత స్పష్టంగా మనకి తెలియజేస్తున్నది అయితే అద్వైతవాదం కూడా వీటిని కాదనదు అద్వైతవాదం ఎప్పుడు సగం బ్రహ్మోపాసన కాదనడు అది నిర్గుణ బ్రహ్మజ్ఞానంగా పరిణమించాలి లేదా నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మంగా ఉన్నాడని తెలుసుకోవాలి కానీ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం వచ్చినవాడు సగుణ బ్రహ్మమును తిరస్కరించడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అయితే వాదించుతూ శాస్త్రం పట్టుకున్నవాడు మాట్లాడవచ్చు కానీ అనుభవం ఉన్నవాడు వాదించడు అందుకే రామరాయకవి గారు తాను రచించిన భాష్యంలో ఈ శ్లోకాల దగ్గర ఈ శ్లోకాల దగ్గర అద్భుతమైన వాక్యాలు రచించారు దాని తెలుగు అనువాదం యథాతథంగా చదువుకున్న వారు సంస్కృత వాక్యానికి తెలుగులో పుల్లెళ్ళు శ్రీరామచంద్రుడు గారు చక్కగా అనువాదించేశారు ఈ ఒక్క వాక్యం మనం తెలుసుకుంటే సంపూర్ణమైన అవగాహన కలుగుతుందని చెప్తున్నాం నిర్గుణ బ్రహ్మవేత్తయే మహాత్ముడు అనడానికి వీల్లేదు అన్నారు అంటే సమహాత్మా సుదుర్లభ అన్నప్పుడు వాసుదేవ సర్వమితి సమాహాత్మ వాడయ్య మహాత్ముడు ఎవడిని పెడితే వాడు మహాత్ముడిని టైట్లు ఇచ్చేయడం కూడా మానుకోవాలి బట్టి ఎవడు సర్వత్రా వాసుదేవుడినే దర్శిస్తాడో వాడు మహాత్ముడు అతను దొరకడం అనదు కానీ దీని బట్టి నిర్గుణ బ్రహ్మవేత్త ఎవడో వాడే మహాత్ముడు అని చెప్పడం ఉద్దేశమా అంటే చెప్తున్నారు చూడండి నిర్గుణ బ్రహ్మవేత్తయ్యే మహాత్ముడు అనడానికి వీలు నిర్గుణ బ్రహ్మవేత్తయే సగుణ బ్రహ్మవేత్త కూడా అన్ సమన్వయం మాత్రమే జ్ఞానం అంటే ఒకటి పట్టుకుని ఇంకోటి కాదన్నాడంటే వాడు ఏకజ్ఞానం ఎక్కడున్నట్టు అది తెలుసుకోవాల్సింది సార్ సున్నితమైన అంశం ఇది అర్థం చేసుకోలేక భగవత్పాలు వారు విష్ణువుని కాదన్నారు శివుడు కాదన్నారో వీళ్ళు నా బోధపడతారు ఆయన అలా అనలేదు ఇవన్నీ ఏకబ్రహ్మని తెలుసుకోండియ్యా అని చెప్పడి ఇది అన్వయించుకోవాల్సింది మరొకసారి చదువుతున్నాం నిర్గుణ బ్రహ్మవేత్తయ్యే మహాత్ముడు అనడానికి వీలు లేదు నిర్గుణ బ్రహ్మవేత్తయ్యే సగుణ బ్రహ్మవేత్త కూడా నిర్గుణత్వ సగుణత్వాలలో భేదం ఉన్నా బ్రహ్మలో భేదం లేదు కదా అని నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ బ్రహ్మ అంటే అర్థం చేసుకో అది సగుణముగా ప్రపంచంగా కనబడుతోంది ఉపాస కోసం ఆ బ్రహ్మమే రూపం ధరించింది అరే నువ్వు ఒట్టి పంచదార తినట్లేదు లేదా ఒకరికి మంచి హల్వా చేసి పెట్టారు వాడికి నచ్చట్లేదు రోజు ఇదేనా అన్నాడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక అచ్చొకడు తీసుకొచ్చి దానితో ఒక చిలకాకారం చేసిటం చేయగానే చిలక తింటా అని వచ్చి చిలక తినలేదు హల్వాయే అది నిర్గుణ బ్రహ్మము హల్వా లాంటిదైతే దానికి ఇచ్చే ఆకారాలు స్వగుణ బ్రహ్మములు ఇది తెలుసుకోవాలి ఏం తేడా ఉందండి అదే నీదేనా హల్వావే అందుకే నిర్గుణత్వ సగుణత్వాలలో భేదమున్నా బ్రహ్మలో భేదం లేదు కదా నిర్గుణమైన ఒకే బ్రహ్మ మాయచేత సర్వ జగద్రూపంలో సగుణంగా పరిణమించినది అని ఎవడు తెలుసుకుంటాడో అతడే బ్రహ్మవేత్త అతడే మహాత్ముడు ఇది వాసుదేవ సర్వమితి సమాహాత్మా సుదృభ మరొక్కసారి ఆ చివరి వాక్యం అనుకుందాం నిర్గుణమైన ఒకే బ్రహ్మ మాయచేత సంభవామి ఆత్మ మాయయా మాయ శబ్దం ఎన్ని వాళ్ళు వాడేడండి బాయిలోడిని కృష్ణుడు అందుకే మాయయా బ్రహ్మ నిర్గుణమైన ఒకే బ్రహ్మ మాయచేత సర్వ జగద్రూపంలో సగుణంగా పరిణమించింది అని ఎవడు తెలుసుకుంటాడో అతడే బ్రహ్మవేత్త అతడే మహాత్ముడు వాడే వాసుదేవ సర్వమితి సమాహాత్మ అని చక్కని అన్వయం చేసినటువంటి రామరాయి కవి గారికి ఆయన అద్వైత సిద్ధుడు అటువంటి వారు రచించిన ఈ మాటకు మనం నమస్కారం చేసుకుంటూ ఈ ప్రధాన చర్చ ఇంతవరకు భగవాన్ చేసిన దానిలో దుష్కృతుల స్థితి అలాగే ఆర్థ జిజ్ఞాస అర్థార్థ జ్ఞానుల స్థితి చెప్పి జ్ఞాని సర్వోత్కృష్ఠుడు వాడు అంతటా బ్రహ్మమని చూస్తాడు వాడు వాసుదేవసర్వం అనే స్థితిలో ఉంటాడు అని చెప్తూ ఆయా కోరికలతో ఆయా దేవతలను ఆరాధించిన వారికి ఆయా దేవతల ఎందు నేనే శ్రద్ధ కలిగించి ఆయా దేవతల రూపంలో నేనే ఫలాన్ని ఇస్తాను మరి కోరికలతో పరిమితంగా ఆరాధించినందుకు ఆ పరిమిత ఫలాలు పొందుతారు తర్వాత ఆయా దేవతల లోకాలు పొందుతారు పరమేశ్వరి జ్ఞానంతో సర్వము నేనే ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు ఇది మొత్తం ఇప్పటి వరకు చర్చ యొక్క సారాంశము దీన్ని గ్రహించి తర్వాత మాటలోకి వెళుతున్నాం ఇక్కడ మాటిమాటికి భగవానుడు మాయ శబ్ద ఎనిమాలు వాడాడు చూడండి ఇక్కడ ఈ మధ్య ఈ తత్వం తెరుచుకోలేక కృష్ణ భక్తులు అంటూ బయలుదేరి ఇతర దేవతలు డెమ్మీ గాడ్స్ అని మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక కల్ట్ తయారైంది వాళ్ళు విదేశాల నుంచి వచ్చి మన దేశంలో కూడా ఆక్రమించగానే అసలు మన సంస్కృతి సంప్రదాయం తెలియకుండా పుట్టిన వాళ్ళకి పూర్వవాసన వల్ల దేవతలను ఆశ్రయించాలనగానే అందరినీ ఆకర్షించి ఈ ఫారన్ నుంచి వచ్చిన కల్టి మీద ఆకర్షణ జరిగా అటు వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏమిటి అంటే వాళ్ళు మొదటి పుస్తకాల్లో రాసేది ఏంటంటే శంకరులను నిందిస్తారు శంకరులు మాయావాది అంటారు రెండవది ఏంటంటే ఇతర దేవతలు డెమీ గాడ్స్ అదే వీళ్ళు చదివిన దాంట్లో గోలోకంలో కృష్ణుడు ఉన్నాడు వాళ్ళ తర్వాత దేవతలందరూ ఉన్నారు కానీ డెమీస్ అని వాడంటాడు అది మీరు శివపురాణం చూసుకుంటే శివుడు తర్వాత మిగిలిన డెమ్మీగర్డ్స్ సమన్వయం ఏమిటి ఇవాళ చెప్పుకున్న ఈ జ్ఞానం సరిగ్గా గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ప్రధానమైనటువంటిది అందుకే ఇవాళ చేసిన ఈ చర్చ వేద వేదాంత పురాణ ఆగమ ప్రమాణాలతో ఒక సమన్వయ రూపంతో మనం చేసుకున్నాం మొత్తం మనం చేసుకుంటున్న నలభై రోజుల ప్రవచనంలో ఈ చర్చ జరిగిందో ఇది అత్యంత ప్రధానమని గ్రహించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ దేవతని ఆరాధించండి పర్వాలేదు అందుకే శంకరాద్వైతం ఇటువంటి భేదభావాల్ని తొలగిస్తూ ఉన్నది అలాంటి శంకల్ని మాయావాది అని అంటారు వాళ్ళు వీరు అందుకే వాళ్ళు రాసిన భగవద్గీతలో కూడా ఇవే భావాలు కనబడతాయి కృష్ణుడు గొప్ప మిగిలిన వాళ్ళందరూ నిజమే అనుకుంటాం సంస్కృతం రాదు కదా వాడు ఎద్దు చెప్తే అంత కానీ ఇలాంటి గ్రంథాలే హిందూ మతంలో శివపరంగా గణపతి మళ్ళీ అమ్మవారి పరంగా ఒకే వ్యాసుడు రాశాడు మళ్ళీ పోనీ వాయనొక రైటరు ఈయనొక రైటర్ అయితే ఉన్నాడానికి ఒకే వ్యాసుడు మరెందుకు రాసాడు అక్కడ ఆలోచించాలి కదా అంటే ఆ బ్రహ్మమునే నువ్వు కృష్ణుడు అన్నప్పుడు అదే చూస్తున్నావు శివుడు అదే ఉపాసన సౌలభ్యం కోసం చూస్తున్నావు అంతేగాని అది పట్టుకుని నువ్వు పరిమితి చెయ్యకు అని సమన్వయం తెలియగలిగితే అన్ని పురాణాలు అన్ని వేదము అన్ని భాగాలు వేదాంత భాగములు ఆగమాలు ఇన్నీ కలిగిన సనాతన ధర్మం ఏకసత్వంతో నడుస్తోందని ఒక జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది ఇక్కడ అందుకే శంకరులు మాయావాది మాయావాది అని వాళ్ళు తిడుతూ ఉంటారండి ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రాచీనాచారులు చేతి రాశి కూడా మొట్టమొదటి పేజీలో శంకరాచార్యని ఎందే ఎక్కువ వాళ్ళ గురువుల ప్రశంస కంటే ఎక్కువ ఇదొకటి బాధ అండి సాధారణంగా ఈ భేదవాదుల వల్ల వచ్చిన ప్రమాదంలో నిజంగా ఆధ్యాత్మిక మార్గం కలుషితమైపోతుంది అడుగడుగున ఆధ్యాత్మిక మార్గం ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సి పోయింది ఈ రాజసతామసాలు ఎక్కువపై ఇది ఎక్కువ అది ఎక్కువ కొట్టుకుంటూ ఎంత గోలండి ఉదయం లేచి ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామంటే ఈ గుడిలోంచి ఒక మోత అక్కడి నుంచో మరో ప్రార్థన ఇంకో నుంచో మరో ఏడుపు ఇన్ని గోళలు గోళలు వీడు ధ్యానం చేసి మౌనంగా వెళ్ళడానికి లేదు ఎంత కలుషితమైపోతుందో ఆధ్యాత్మిక వాతావరణం గోళ అండి ఆధ్యాత్మికత అండి పైగా వాడు వీడిని తేడతాడు వీడి వాడిని తేడతాడు ఇలా పరస్పర ఆచార్యుల నింద దేవతల నింద విష్ణుభక్తి అంటే శివ నిందే ప్రధానమైపోయింది అదేవిధంగా నిందించడం మరో ఆచార్యుని నిందించడం తప్పు ఎప్పుడు ఆ పని చేయకండి ఎందుకంటే విష్ణుభక్తిని చెప్పే ఆచార్యులు నమస్కార యోగ్యులే వాళ్ళు వేదప్రతిపాద్యులైన పరమాత్మనే విష్ణువుగా ఉపాసన చేస్తున్నారు అందులో సందేహం లేదు ఇక్కడ అందుకు వారికి నమస్కారం చేసుకుందా కానీ ఇతర దేవతలు నిందించడానికి వాళ్ళు లేదు తన దేవతను కొలుచుకో ఇతర దేవతలు స్మరించకపోయినా పర్వాలేదు ఇతర దేవతను ఎంత చేయకో అదే మొదలెట్టేవా ఇంకోడు వచ్చి నిన్ను నిందిస్తాడు వాడు నువ్వు నువ్వు నిన్ను వాడు తిట్టుకుంటుంటే మీ ఇద్దరిని ఎలా తిట్టాలో ఇంకోటి నేర్చుకుంటాడు ఇది వచ్చింది బాధ ఇక్కడ శివుడిని ఎలా తిట్టాలో వైష్ణువుని నేర్పుతాడు విష్ణువుని ఎలా తిట్టాలో శైవుడి నేర్పుతాడు వాళ్ళిద్దరిని ఎలా తిట్టాలో శత్రువు నేర్చుకుంటాడు ఇది తెలుసుకోండి ఇలాంటి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఈ సమన్వయ సూత్రం ఒక్కడి పట్టుకుని మీ ఇష్టదేవతపై నిష్ఠగా కొలుచుకోండి ఇది చెయ్యాలి అంటే శంకరుడి తర్వాత చేసిన మహానుభావులు అందరూ ఉన్నారు ఇటీవలి కాలంలో ఒక రామకృష్ణ పరమహంస ఒక స్వామి వివేకానంద వీరెందుకు పూజ్యులు ఈ సమన్వయం వల్ల ఇది తెలుసుకోండి అందుకే శంకరాద్వైతం ఎంతమందికి అర్థమయ్యిందో అర్థం కాలేదో పక్కన పెట్టి శంకరుల్ని అద్వైతాన్ని గౌరవించే వారిలో ఉన్న గొప్ప సులక్షణం ఏంటంటే ఎవరి ఇష్టదేవతని వారు ఆరాధిస్తూనే ఇతర దేవతలను గౌరవిస్తారు అదొక్కటి చాలు శంకరులు జగద్గురువులు ఆది మొత్తం హిందూ మతానికి గురువులని చెప్పడానికి అందుకే మహాహిమగిరి శిఖరంపై జగద్గురు పీఠంపై జ్ఞానమూర్తి పునఃప్రతిష్ఠితులై మనల్ని అనుగ్రహిస్తూ అటువంటి భావాలను మనం గమనించుకుంటూ మాయావాది మాయావాది అంటే శంకరులు మాయావాది కాదయ్యా మొదటి మాయావాది కృష్ణుడే ఇప్పటికెన్ని మాయలు అన్నాడు ఆయన సంభవామి ఆత్మ మాయయ మమమాయ యోగమాయ సమావృత ఎన్ని మాట్లాడి ఇక్కడ మాయ శబ్దం శంకర్ క్రియేట్ చేశారా ఏమి అడగలేకపోతున్నాం కృష్ణుడే అన్నాడు మాయ వల్ల నన్ను తెలుసుకోలేకపోతున్నావు అన్నాడు పైగా మాయతో నిన్ను రూపాలు ధరిస్తాను అన్నాడు ఆనబెద్ద మాయ అసలు నేను రూపం ధరించడమే మాయ అన్నాడైనా పోనీ ఆ రూపం ధరించడం మాయ అయితే ఆ రూపాల్లో రూపాలు చూపించాడు ఆయన ఇక్కడ అరే ఆ బ్రహ్మదేవుడు అదేదో లేగలని దూడల్ని మన గోపాలకుని దాటి దాచేస్తే అన్నీ తానయ్యాడు ఆ నారదుడు ఎక్కడున్నాడో చూద్దాం అనుకుంటే పదహారు వేల ఎనిమిది ఏళ్లలో పదహారు వేల ఎనిమిది రూపాలు ఉంటాడు మావి కాదు మావిలో మాయా అయితే ఈయన పదహారు వేల ఎనిమిదా అన్ని చూస్తున్నా ఒక్కడే తెలుస్తుంది కదా అది తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడితో అన్నట్టు ఇక్కడ ఎన్నైనా నేనేమిటో తెలియక నువ్వు ఈ పని చేసావు అనలేదు చూపిస్తాను అన్నాడు అంతే ఇక్కడ బ్రహ్మదేవుడు లేగల్ని గోపాలకుని దాచేస్తే ఏం చేశాడు తానే అన్ని లేగలయ్యాడు అన్ని గోపవాలకులు అయ్యాడు మనకంటే తెరిసిపోయింది ఇప్పుడు చూడండి పైగా వాళ్ళ అందరినీ దాచేసాడు కనుక వాళ్ళ వస్త్రాలు ఆ పైనటువంటివి వాళ్ళు కట్టిన కట్లు వాళ్ళు పట్టుకున్న పిల్లంగ్రోగులు వాళ్ళు తెచ్చుకున్న చల్దిమూటలు తాళ్ళు ఆవులను తోలే లేగలను తోలే తాళ్ళు లేగలకు కట్టిన గంటలు ఇవన్నీ వాటితో సహా దాచేసాడుగా కృష్ణుడు అన్నీ అయ్యాడండి ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే అయ్యాటిని మనకిప్పుడు తెలిసిపోయింది కనుక చూడండి ఎంత బాగుందో గోపాలకులు ఆయనే వాళ్ళకు పాలకుడు అయిన వాడు ఆయనే లేగలు లేగల మెడల్లో కట్టిన గంటల మువ్వలు ఆయనే ఆఖరికి వీళ్ళు ధరించిన వస్త్రాలు అయిన అందులో ఒకడు కుంటి నడక ఒకటి తీవ్రమైన నడక ఇదివరకు ఎలా ఉన్నారు అలాగే ఇన్ని తెలిసిన మనం ఒక్కసారి నమస్కారం చేస్తే ఇన్ని రూపాలు ఉన్న కృష్ణ నమస్కారం అంటాం ఇక్కడ బ్రహ్మదేవుడికి అదే చెప్పాడు నువ్వు ఇప్పుడు చేసిన పని నిన్ను కూడా సృష్టించేటప్పుడు మీ అన్ని రూపాలుగా నేను ఉన్నానని తెలిసే తెలియజేసేట అదే సర్వం కృష్ణమయ్యమండి కానీ ఇప్పుడు ఇన్ని రూపాలుగా కృష్ణుడు కనబడుతున్నా ఒకే కృష్ణుడిని ఎలా ఎరుకున్నదో పరా అపరా రకరకాల రూపాలతో అన్నీ కనబడుతున్నా ఒకే పరమేశ్వరుడిని ఎరుకు కలిగి ఉండు ఇది మనం గమనించవలసిన అంశం ఇక్కడ ఎన్ని కృష్ణ నీళ్ళు అవ్యక్తం వ్యక్తి మన్యంతే మా పరం పరంభావ మజానంతో మమావ్యయం అనుత్తమం అవ్యక్తం వ్యక్తి మాపన్నం అంటే కనబడకుండా ఉన్న నేను కనబడ్డాను అని కొందరు అనుకుంటారు సుమా అవ్యక్తం వ్యక్తము కానీ నేను వ్యక్తం అయ్యాను అని అనుకుంటారు వాళ్ళు ఎవరంటే పరం భావ మజానంతో మమావ్యయం అనుత్తమం నా అవ్యయము అనుత్తమము అయిన పరాంభావాన్ని తెలుసుకోలేరు అవ్యయము అనే మాటకు అర్థం ఏంటంటే నాశనము లేనిది శాశ్వతమైనది అదేవిధంగా అనుత్తమం దానికంటే మించింది లేదు అది నా యొక్క అసలు సరువు ఈ పరమమైన భావాన్ని తెలుసుకోలేక ఒకప్పుడు కనబడలేదు ఇప్పుడు కనబడ్డాడు అనుకుంటూ ఉంటారు అంటే దీని అర్థం ఏమిటి ఎలా తీసుకుంటావు అంటే కృష్ణ పరమాత్మ ఎదురుగా కనబడి మాట్లాడుతున్నాడు కానీ కృష్ణుడు ఇదివరకు లేడుగా ఇప్పుడు వచ్చాడు యశోదానందనుడో దేవకీనందనుడో ఇప్పుడు వచ్చి కనబడ్డాడు కనుక అవ్యక్తం వ్యక్తి మాపన్నం కనబడ్డాడు అనుకుంటారు వాళ్ళకి ఏం ఇచ్చాడు అబుద్ధయ్య వాళ్ళ బుద్ధి లేని వాళ్ళు అయ్యా అన్నాడు మరి నేను ఎవరిని ఎవడు అవ్యయుడు ఎవడు అనుత్తముడు ఎవడు పరంభావము వాడిని నేను కానీ తెలియకాల అనుకుంటున్నారు సుభాద్ ఇది కేవలం కృష్ణరూపం గురించే కాదండి ఇందులో మర్మముంది ఒకప్పుడు నేను జగత్తు తిరిగి కలిగింది కలగ్గానే ఒకప్పుడు లేనిది ఇప్పుడు కలిగింది అనుకుంటారు కానీ ఒకప్పుడు ఇది నాలో ఉన్నది మళ్ళీ కలుగుతున్నది కానీ వీటి అందు నేనే ఉన్నాను జగద్రూపంలో నేను కనబడ్డాను జగద్రూపంలో నేను కనబడ్డాను అంటే ఇది వరకు కాదు అలాగే జగత్తు లయమగిపోయిందంటే నేను ఇది వరకు కాదు నేను ఎప్పుడు ఉంటాను అది కృష్ణావతార పరంగానే కాకుండా ఈశ్వరతత్వ పరంగా దీన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వ్యక్తి మాపన్నం అంటే జగద్రూపంగా కనబడ్డాం జగద్రూపంగా కనబడిందంటే పరమాత్మ వాళ్ళు కనబడ్డానర్థం ఆయన ఎప్పుడు ఉన్నాడు అలాగే మనం ఇవాళ పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నామంటే ఇదివరకు లేడినా జ్ఞానికి తెలిసింది భగవంతుడంటే అంటే ఒక్కసారి జ్ఞాన లోపల ఉద్భవించాడా తెలుసుకున్నాడు ఆయన అసరతత్వం ఏమిటి ఈశ్వరుడిగానైనా కృష్ణుడిగానైనా ఆయన అసరతత్వం అనుత్తమ అవ్యయం పరంభావం అది తెలియాలి తెలియని వాళ్ళందరూ కూడా అబుద్ధులు అందరికీ నేను తెలియబడినయ్యా కూడా తెలుసుకో నాహం ప్రకాశ సర్వస్య సర్వస్య యోగమాయా సమావృత యోగమాయ చేత ఆవరింపబడడం వల్ల నేను అందరికీ తెలియబడ్ను అంటే నన్ను ఆశ్రయం ఆవరించిందా నిన్న ఆశ్ర ఆవరించిందా యోగమాయ చేత ఆవరింపబడిన నన్ను ఎవరూ తెలుసుకోలేరు లేదా యోగమాయ చేత ఆవరింపబడిన నేను అందరికీ తెలియబడను అంటే యోగమాయన్న ఆవరించిందనమాట అంటే మబ్బు కప్పేయడం చేత సూర్యుడు తెలియబడట్లేదు మబ్బు ఎవరికి కప్పింది సూర్యుడికా మనకి సూర్యుడికి మధ్య తిను సూర్యుడిని కప్పలేదు అందుకే మాయ మనల్ని ఆవరిస్తుంది కానీ ఆయన ఆయన ఏమీ చేయలేదు మళ్ళీ యోగమాయ చెప్పాడు చూడండి ఇక్కడ అది ఈశ్వరుడి దగ్గర మాయుంది మాయ లేకపోతే ఇన్ని రూపాలు ధరిస్తాడా తన మాయాసక్తి చేతనే జగత్తులు ఇన్ని రూపాలు ధరించాడు తన మాయాశక్తి చేతనే కృష్ణుడుగాను రాముడుగాను కనబడుతున్నాడు మాయాశక్తిగా తాను కనబడ్డా తన స్వస్వరూపం నుంచి ఆయన జారిపోలేదండి పరమాత్మగానే ఉన్నాడు అది గొప్ప విషయం ఎందుకంటే మాయకి లొంగిపోయి రాయలేదు మాయను లొంగ తీసుకొచ్చాడు కనుక తాను తానుగానే ఉన్నాడు ఇక్కడ అది చెప్తున్నాడు ఇది కృష్ణావతార తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈశ్వరతత్వం అర్థం చేసుకోవడానికి ఒకే శ్లోకం అయితే మా ఆవరించింది ఎవరికి మనకి మనక్కప్పాడు ఆయనగా ఏం లేదండి ఇక్కడ అందుకే నాకు ఆయనకి మధ్య తెర ఉంది అన్నప్పుడు ఒక విధంగా బాగుంది కానీ ఒక విధంగా బాగలేదు ఎందుకంటే తెర మీద అవతలవాడికి కంట్రోల్ లేదు అవతలవాడికి కంట్రోల్ లేదు అన్నట్టుంది కానీ పరమేశ్వరుడు తెర ఆయన చేతులు ఉంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆయన తీయగలడు ఉంచగలడు తెర మీదే తనను అనేక రకాలు చూపిస్తుంటాడు అందుకే యోగమాయ వల్ల అంటే యోగమాయ నన్ను ఆవరించడం వల్ల కాదు నిన్ను ఆవరించడం వల్ల అని చెప్తున్నాడు ఇక్కడ మబ్బు ఎంత సూర్యుడిని ఇసుమంత తడపదు కానీ మబ్బు ఆవరించడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ యోగమాయ మనల్ని ఆవరించింది అందుకే ఈశ్వరుడి దగ్గర ఈశ్వరుడు మాయతోనే ఉన్నప్పటికీ అది విద్యారూపమైన మాయ జీవుడి దగ్గర ఉన్న మాయ అవిద్యారూపమైన మాయ అన్నాడు రెండు మాయ గనక విద్యా విద్యాస్వరూపిణి చేసుకోవాలి ఇక్కడ ఈశ్వరుడి దగ్గర ఉన్నటువంటి మాయ ఆయన అధీనంలో ఉంటుంది మన దగ్గరున్న మాయ అధీనంలో మనముంటాం ఇది తెలుసుకోవాల్సిన తేడా అందుకే స్వామి యోగమాయా సమావృత మూఢోయన్నాభిజానాతి లోకో మామజ్యయం మూఢమైన లోకము మొత్తం లోకాన్ని కల్పించేరండి అంటే బహుసంఖ్యాకులైన లోకులు నన్ను తెలుసుకోలేరు అందుకే పరమాత్మతత్వం అందరికీ తెలియబడదు ఎక్కువ మందికి తెలియబడదు ఏ కొద్ది మంది తెలుసుకుంటారు ఆ కొద్ది కొందరు కామనతో దేవతారూపంతో ఆశ్రయించేవారు కొంతమంది వివిధములైన ఆర్తులే జిజ్ఞాస ఆశ్రయించేవారు కొంతమంది జ్ఞానులు ఇది తెలుసుకోవాల్సింది ఆ కొద్ది మందులు మళ్ళీ కేటగిరీ చెప్పి వాళ్ళెవరూ నన్ను తెలుసుకోలేరు కానీ నేను ప్రతి వాళ్ళని తెలుసుకుంటున్నానండి అన్నాడు ఇక్కడే అంటే మన సూర్యుడు ఉపమానం కొంత మేరకు చెప్పుకున్న సూర్యుడికి మబ్బు కప్పేసింది ఆయన వల్ల వచ్చిన మబ్బే ఆయన కప్పింది అవునలేదా మబ్బు ఎవరి వల్ల తయారైంది కొంచెం సైనిస్ తెలిసిన మీ అందరికీ తెలుసు సూర్యుడి వల్లే మబ్బు తయారైంది సూర్యుడే కప్పింది ఈశ్వరుడు యొక్క శక్తి అయిన మాయే ఈశ్వరుడి కప్పింది తప్పింది అంటే మనం సూర్యుని చూడలేం సూర్యుడు మనం చూడలేడా ఏమో కానీ ఇక్కడ అలా కాదు మనం ఈశ్వరుని చూడలేం కానీ ఈశ్వరుడు అందరినీ గమనిస్తుంటాడు తెరగా వెనకాల ఉన్నాడు కనుక మనిష్టానుసారం ప్రవర్తించద్కు తెర నీకు ఆయనకి కాదు ఇది తెలుసుకో ఇక్కడ ఆయనకి కాదు ఆయన ప్రతి గమనిస్తున్నాడు నీకు ఈ పుట్టుక ఇంతే తెలుసు శాస్త్రం చెప్పింది కనుక గద్జన్మలు ఒప్పుకుంటాం తర్వాత జన్మలు ఒప్పుకుంటాం కానీ నీకు తెలియదుగా నాకు అన్నీ తెలుసు వేదాహం సమతీతాని వర్తమానాన్ని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన వేదాహం సమతీతాన్ని సమతీతాని అంటే గడి గడిచిపోయినవన్నీ నాకు తెలుసు అదేవిధంగా వర్తమానాన్ని జరుగుతున్నవన్నీ నాకు తెలుసు భవిష్యాని చ భూతాని భవిష్యత్తులో జరగబోయేవి ఆ ప్రాణుల సంగతి కూడా నాకు తెలుసు కనుక నాకు త్రికాలములో తెలుసు అందులో ఉన్నటువంటి దేశమంతా తెలుసు అందులో జీవుల గురించి తెలుసు వాళ్ళ గతుల గురించి తెలుసు కానీ ఈశ్వరుడి జ్ఞానం అది సర్వకాల సర్వదేశ సర్వజీవ జ్ఞానము నాకు తెలుసు కానీ మాంతువేదన కష్టన నన్నెవుడు తెలుసుకోలేడు నన్నెవడు తెలుసుకోలేడు అన్నప్పుడు మరి సాధనలు ఎందుకండి అంటే భగవత్పాదులు వారు ఇక్కడ అందమైన వ్యాఖ్యానం చేశారండి మద్భక్తం మచ్చరణం ఏకం ముక్త్వా అంటే నా భక్తుడు నన్ను శరణు వేడిన వాడు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు అని చెప్పాడు ఇక్కడ కనుక అటువంటి పరమేశ్వరుడు ఎవడు సర్వజ్ఞుడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు సర్వశక్తివంతుడో ఎవడు సర్వాతీతుడో అటువంటి వాడిని భక్తుడైన శరణు వేడినవాడు శరణు అంటే అది మాత్రమే అని పట్టుకునేవాడు తెలుసుకోగలడు ఇతరుడు తెలుసుకోలేరు ఇది దీని యొక్క అర్థము అని చెప్తూ ఎందుకు తెలుసుకోలేరు మళ్ళీ చెప్పాలి ఎన్ని మార్లో చెప్తున్నాడు కానీ మరొక్కసారి తెలుసుకోవాలి ఇచ్ఛాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాి పరంతపా సర్గే అంటే సృష్టి ఎందు అనగా ఈ జగత్తు ఎందు ఇచ్చాద్వేషం మళ్ళీ పేరు మార్చాడు అంతేగాని అవేనండి మాటికి అదే చెప్తారని అంటారు పేరు మార్చాడు ఇచ్చాద్వేషములు అదే రాగద్వేషాలు మరొకటి కాదు ఇక్కడ ఇచ్ఛాద్వేషముల వలన కలిగిన ద్వంద్వములు అంటే ఇచ్చాద్వేషాలే ద్వంద్వాలు వాటి వలన కలిగిన ద్వంద్వలు అంటే సుఖం దుఃఖం లాభం నష్టం అన్నీ కూడా ఈ ఇచ్ఛాద్వేషముల వల్ల కలిగిన ద్వంద్వములు చేత మోహితులై మోహితులంటే సత్యము తెలుసుకోలేక సర్వభూతములు ఆ మోహాన్నే పొందుతున్నాయి సర్వభూతములు అనగానే ఎవరూ తెలుసుకోలేరన్న మాట కిందకి చెప్తున్నాడు మళ్ళీ ఇక్కడ తెలుసుకోవాల్సింది భక్తులు మినహ వారు మాత్రమే ఏషాం త్వంతగతం పాపం జనా పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహనిర్ముక్త భజన్ తే మాం దృఢవ్రతా ఎంత సులభంగా స్వామి చెప్తున్నాడండి నిరుత్సాహపడ్డానికి వీలు లేకుండా పర్వాలేదు అక్కడున్నావా రా తప్పకుండా అని చెప్తున్నాడు ఇక్కడ బస్ స్టాండ్కి దూరంగా ఉన్నావు ఇక్కడ బస్ ఎక్కి ఆ ఊరు చేరి అక్కడ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాలి కదా నువ్వు ఇంట్లో ఉన్నావా బస్ స్టాండ్ దాకా వెళ్ళట్లేవా రిక్షా పంపిస్తానే బస్ ఎక్కాకొచ్చాక ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ ఎక్కిస్తా అని చెప్పినట్టున్నాడు నేను అడుగడుగు నేను ఉన్న స్థానం బట్టి ఎలా తెచ్చుకోవాలో స్వామి చూస్తున్నాడు చూడండి ఇక్కడ ఇక్కడ గొప్ప మార్గం చెప్తున్నాడు నువ్వు సగుణ బ్రహ్మోపాసన చేయాలన్నా జ్ఞానం పొందాలన్నా ముందు పాపం పోవాలనైనా పాప సంస్కారములున్నంత వరకు భగవంతుని వైపు తిరగలేవు ఆ పాపం ఎంత ఎంత తక్కువ అవుతున్న కొద్దీ నీ సాధన ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతుంది సాధన ముందుకెళ్తున్న కొద్దీ నువ్వు పరమాత్మకి వెళ్ళిపోతావు కనుక జ్ఞాని కావాలన్నది నీ లక్ష్యమే కావచ్చు గాని పుట్టెడు పాపాలు పుట్టుకలు నుంచి తెచ్చుకొస్తున్నవే అవి కడిగే ప్రయత్నం చేయాలి అందుకే మళ్ళీ చుట్టూ తీసుకొచ్చి సత్కర్మాచరణ నిష్కామంగా చేయాలన్న కర్తవ్య ఉపదేశం దగ్గరకు తీసుకెళ్లిపోయాడు చూడండి ఏషాం త్వంతగతం పాపం జనా పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా ఏ స్థాయిలో ఉన్నవాడికైనా అభయవాక్యం ఈ శ్లోకం చేశాడు స్వామి చెప్పే గీతలో ప్రతి వాక్యం అభయవాక్యం ఇది ఒక అభయవాక్యం ఎవడికి పాపములు అంతమవుతాయో పాపములంతం దేనివల్ల అవుతుంది పుణ్యకర్మణ పుణ్యకర్మలను ఆచరించే పురుషుల యొక్క పాపములు నశించిపోతే అంటే ద్వంద్వమోహాల నుంచి బయటపడాలంటే పాపాలు నశించాలి పాపాలు నశించాలంటే పుణ్యములు చేయాలి పుణ్యములనగా ఏవి చేస్తే నువ్వు పవిత్రుడు బువుతో అవి అందుకే చిత్తశుద్ధ్యర్థం మమ ఉపాప్త దురిత క్షయార్థం అంటూ ఆ సంకల్పంతో పరమేశ్వర ప్రీత్యథం అంటూ శాస్త్రమునిద్దేశించిన సత్కర్ములు ఆచరించు నాకు పాపాలు ఉన్నాయని నాకు ఎలా తెలిసినట్టు పుట్టావు గనక ఆ రెండుతోనే కలిపి పుట్టావు అందుకే తొలగించుకునే ప్రయత్నం చెయ్యు ఇంకా పాపాలున్నాయని తెలియడానికి పెద్ద ఉదాహరణ అంటే ఆయనపై నీకు ఆసక్తి కలగట్లేదు చెప్తే గ్రహించాలన్న సంసిద్ధత లేదు సాధనలకు ఉపక్రమించలేకపోతున్నావు సాధనలో అడుగడుగున సంశయం భయం ఇచ్చా దోషాలు వస్తున్నాయి అంటే ఇంకా పాపాలు ఉన్నాయని అర్థం అందుకు రోగముందని ఎలా పోల్చుకోవాలంటే ఇంకా దగ్గుతున్నావు ఇంకో ఒళ్ళు వేడిగా ఉంది ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు బట్టి ఇంకా పాపములు ఉన్నాయని తెలుసుకో తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి వాటిని తొలగించుకోవడం పుణ్యకర్మలు చేయు కనుక ఇప్పుడు పుణ్యకర్మలు చేయాలి పాపాలు తొలగించుకోవాలి రెండు అంటే పాపపు ఆలోచన లేకుండా పుణ్యకర్మలు చేయి పుణ్యకర్మలు చేస్తున్న కొద్ది మళ్ళీ పాపాలలోకి వెళ్లకు దీనికి మనకు శాస్త్రం మనం బాగుపడ్డానికి ఎన్ని చెప్పిందండి భగవన్ నామస్మరణ భగవద్ ఆరాధన ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ కూడాను అందుకే దేవతారాధనలు ఉపాసనలు ఇవన్నీ కూడా పాపక్షయానికి పనికొస్తాయి చిత్తశుద్ధికి పనికొస్తాయి శివోపాసన అయినా విష్ణు ఉపాసన అయినా దేవి ఉపాసన అయినప్పటికీ కూడా వాళ్ళ నామస్మరణ నువ్వు చేస్తూ ఉన్నా వాళ్ళని పూజిస్తూ ఉన్నా నీకు తెలియకుండానే పాపాలు పోతాయి అవి నిష్కామంగా చేస్తూ ప్రేమగా చేసే వరకు భగవానుడు ఇంకా తొందరగా అనుగ్రహించి ఇప్పుడు నీలో తనని అనుభూతులకు తెస్తాడు జ్ఞానివైపోతావు ఆయువు తీరు ఇక్కడే పోయేవనుకో నువ్వు ఏ రూపంతో భావిస్తున్నావో ఆ లోకానికి తీసుకెళ్తాడు అక్కడ నీకు దివ్యమైన ఆనందములు ఇచ్చి తిరిగి మళ్ళీ అభిన్న స్థితిని అక్కడ అనుగ్రహిస్తున్నాడు ఇంత చక్కటి దయ్యండి అందుకే మన కర్తవ్యం ప్రథమత కర్తవ్యం ఏమిటి అంటే సత్కర్మాచరణ ద్వారా పాపక్షయం చేసుకోవాలి రెండు అంటే సత్కర్మాచరణ ద్వారా పాపక్షయం చేసుకోవాలని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే నువ్వు సత్కర్మాచరణ చేస్తూ మళ్ళీ పాప పోసలు రాకుండా జాగ్రత్త పడాలి అని అర్థం ఇక్కడ అంతేగాని చేస్తే చేసేవాడి ఒకసారి గంగలో మునిగేద్దాం అనుకున్నట్టు క్రితం ఏడాది వాడు పాపాలు ఎందుకంటే ఏడాది చేసిన పాపాలు గంగలోకి అడిగేస్తాడు మళ్ళీ రెడీ దేనికి గంగా స్నానికి కాదు పాపాలకి వీడు గతే ఏమిటి అలా కూడదని చెప్తున్నాడు ఇక్కడ పుణ్యకర్మలు చేస్తున్న మళ్ళీ పాపముల్లోకి వెళ్ళకూడదు అప్పుడేది ప్రాశ్చితముల కింద పనికి వస్తుంది గంగలో మురిగేట మునిగనగానే ఏదో చేతికి తగిలింది ఆశపడ్డాడు ఎవడిదేనో ఏ వస్తువు జారిపోయి ఉంటుంది గోల్డో లేదా ఎత్తడో ఏదో ఒకటి పనికి వస్తుంది మనకు కాకపోతే ఏదైనా పనికొస్తుంది అది బంగారము వెండో ఎత్త ఏదో వస్తువులు లాగాడు లాగానే ఎముకది వెంటనే చిచ్చిచీ అన్నట్ట చిచ్చిచి అని పారీస మునగాలి అప్పుడు పాపం పోతుంది ఎముక ముట్టుకున్నాను కదా పాపం వచ్చింది అమంగళం వచ్చిందని కదా గంగల మునిగాడు ఎముక ముట్టుకున్న మంగళం అమంగళం పోవాలంటే ఏం చేయాలి గంగల మునగాలి చూసారా ఏ గంగలో మునిగితే ఎముకొచ్చిందో ఆ ఎముక ముట్టిన పాపం పోవాలంటే గంగలోనే మనగాలి అయితే వాడు మాటకి ఎముక పట్టుకుని మునుకుతున్నాడు అనుకోండి పాపం దారి పాపందే పుణ్యం దారి పుణ్యందే అందుకే చేతిలో ఎముక గంగలో ఎప్పుడు వారు బాగుపడతారు చెప్పండి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి మనకి పాపాల దారి పాపాలది పుణ్యాల దారి పుణ్యాలది అందుకే ఎటు వెళ్ళలేక ఇక్కడ తిరుగుతున్నాను తెలుసుకోండి ఇక్కడ అందుకే మనం సత్కర్మాచరణ చేయడం ఎందుకు అంటే పాపనాశనం పాపనాశనం ఎందుకంటే మనలో ఉన్న పరమాత్మకు దగ్గర అవ్వడం కోసం ఆ పరమాత్మ నువ్వు మంత్రాదు ద్వారా ఉపాసించు ఎందుకని జీవుడు పూర్వవాసన వల్ల అలా ప్రేరేపిస్తున్నాడు అందుకే నువ్వు ఆ మంత్రం ద్వారా ఆ దేవతకు ఉపాసించి తప్పేం లేదు ఇతరులను నిందించకుండా క్రమంగా గురువులను ఆశ్రయించి ఈశ్వర భావం అంటే ఏంటో తెలుసుకుని నువ్వు నువ్వు ఉపాసిస్తున్న సగుణ బ్రహ్మం యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకుంటే ఇహంలోనే నీకు మోక్షం ఇచ్చేస్తాడు జ్ఞానరూపం జ్ఞానం అనుగ్రహించి లేని పక్షంలో చెడిపోవసుమా క్రమముక్తిని పొందుతావు నువ్వు క్రమముక్తి అయినా ఈ సాక్షాన్ముక్తి కూడా ముక్తేగా గొప్ప విషయం అందుకే ప్రధానంగా ఈ కర్తవ్యం చెప్తూ ఎవరైతే పుణ్యకర్మల ద్వారా పాపములు తొలగించుకున్న వారు అవుతారో వారు ద్వంద్వమోహముల నుంచి బయటపడి నన్ను పొందుతారు అందుకే నన్ను ఆశ్రయించి ఎవరు ప్రయత్నిస్తారో వాడు జరామరణముల నుంచి మోక్షము పొందుతాడు ఇది భగవాన్ ఇచ్చిన అపూర్వమైన భయం అండి మన పరమేశ్వరుని ఆశ్రయిద్దాం అంత చక్కగా భయం చెప్పాడు కనుక ఇక్కడ కృష్ణుడిని కాదు శివుడిని కాదు అని అని అని చెప్పానంటే అర్థం కాదు కృష్ణుడు శివుడు అన్నీ కూడా వాడే అదే కాదు కృష్ణుడిగా ఆశ్రయించినా వాడే తప్పకుండా అభయమిస్తున్నాడు ఆ స్వామి అందుకే నువ్వు కృష్ణావతారమని కృష్ణరూపాన్ని ఆశ్రయించు నృసింహ రూపాన్ని ఆశ్రయించు రాముణ్ణి ఆశ్రయించు కానీ ఇన్ని రూపములుగా ఉన్న పరమాత్మని ఎరుక కలిగి ఆశ్రయించు నువ్వు ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నావని తెలుసుకో ఆ ఈశ్వరుడి నీలో సత్యద్రూపుడి ఉన్నాడు అని తెలుసుకో అందుకే మన సంస్కృతిలో భగవంతుడిని వర్ణిస్తూ ఫలాన లోకంలో ఉన్నవాడిని ఎంత చెప్పారో హృదయానగమ్యం హృద్యానగమ్యం అంటే హృదయంలో ఉన్నాడని అంతగా చెప్పారు మరో వద్దు ఆ ఈశ్వరుడు నీలో సత్యద్రూపుడు అని చెప్తూ జరామరణమోక్షా మామాశ్రిత్యతే తే బ్రహ్మ బ్రహ్మ తిద్దుకృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చె విద ప్రయాణకాలే మాం తే విధుర్యుచేత జన జరామరణమోక్షానికై అంటే జరా నుంచి మరణం నుంచి చూశాడు అని గొప్ప మాట వేశాడు జన్మ మరణముల జరామరణములన్నాడు ఎందుకంటే మంచి యవ్వనంతో కాలం గడుస్తుంది అనుకోండి ఈ ఆవిడికి మాత్రం బాధ ఉంది కనుక ప్రతివాడు యవ్వనంలో ఉండాలనుకుంటాడు అనుకుంటే మాత్రం రాకుండా ఊరుకుంటాయి ఆ జరా మరణం ఈ రెండూ కూడా బాధాకరమైన అవస్థలు రెండు జరా మరణం నీ కళ్ళ ముందే నిన్నటి వరకు నిగనగలాడిన దేహం పటుత్వం కలిగిన దేహం సడలైపోతూ ముడతలు పడిపోతూ ఉండే నువ్వే చూస్తూ ఉన్నావు జరా ఎంత భయంకరమైన జ్వర చాలా బాధ తర్వాత మరణం ఈ రెండే మనుషులు ఎప్పుడు భయపడుతూ ఉంటాయి అవునా లేదండి ఇక్కడ ఎప్పుడు అదే భయం అది వస్తే భయం వస్తుందేమో భయం రెండు రకాల భారాలు అది వ్యాఘ్రీవతిష్ఠత జరాపరిజర్జయంతి ఆయుపరిశ్రవతి భిన్న ఘటాది వ్యాంభో పెద్ద పులి చెట్టు చాటును పొంచి ఉన్నట్లుగా ముసలితనం పొంచి ఉంది ఈ మాట ఎవనస్తు చెప్తున్నాడు నీమి దూకుతుంది సుమ ఎప్పుడో అప్పుడు ఆల్రెడీ దూకిన వాళ్ళ గురించి చెప్పేదేమంది ఇక్కడ పైగా ఆయు పరిశ్రవతి ఆయుష్ క్షీణిస్తోంది అంటే ఓటు కొండలు నీరులాగా నాకు ముప్పై ఏళ్ళు వచ్చేయండి అన్నాడు ముప్పై ఏళ్ళు పోయేయండి అన్నట్టు జ్ఞాని ఆయుషులో ముప్పై ఏళ్ళు పోయే అని అర్థం నువ్వు వచ్చే అంటున్నావు అని పోయే అంటున్నాడు ఇదే చూసుకో ఇక్కడ ఏది కరెక్ట్ రెండోది కరెక్ట్ మొదటిది కాదు వచ్చే కాదు పోయేయి కనుక యాభై ఏళ్ళండి నాకు యాభై ఏళ్ళు వేస్ట్ వేస్ట్ కాదు ఖర్చు ఏం చేస్తాం ఇది తెలుసుకో అను క్షణం పోతుంది అందుకే ఇలా జరుగుతున్నా ఇంకా లోకం తప్పు పనులు చేస్తోంది అని ఆశ్చర్యపడి యోగి మన లోకంగా అదే చేస్తుంది ఇక్కడ నాని వాడి జాగ్రత్త పడాలి అందుకే జరామరణం మోక్షాయ గొప్ప మాట చెప్పాడు జరామరణముల నుంచి బయటపడ్డానికి ఏ రసాయనం దొరుకుతుందా ఏ ఔషధం దొరుకుతుందా వేస్ట్ అలాగైనా తప్పదు జరామరణాలు గుర్తుపెట్టుకో జరామరణముల నుంచి నిజంగా నువ్వు బయట పడదలుచుకుంటే ఒక్క ఉపాయం ఉంది చెప్తున్నాను వింటున్నాడు కృష్ణుడు ఇంకా అందరూ అలర్ట్ అయిపోవాలి ఎంత ఉపాయం ఎక్కడ దొరుకుతుందండి ఇంకా జరామరణములు లేని స్థితి రావాలి అంటే మరి జన్మలు లేని స్థితి రావాలి అది ఒకటే అది రావాలంటే మాం ఆశ్రిత్య నన్ను ఆశ్రయించి యతంతి ప్రయత్నించాలి అంటే మన ప్రయత్నం ఈశ్వరాశ్రయంతో సాగాలి ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఈశ్వరుని కోసం చేసే ప్రయత్నమే యోగము అందుకే మాం ఆశ్రిత్య యతంతియే మాశ్రిత్య అంటే సమాహిత చిత్తాహ అన్నారు భగవత్పాల్ ఏకాగ్ర చిత్తముతో పరమాత్మని ఆశ్రయించడమే ఆశ్రయం అంటారు అంతేగానికి ఏది కావాలన్నా కృష్ణుడిని ఆశ్రయించానండి అంటే నీకు ఏదో కావాలన్నా అన్నప్పుడు ఆశ్రయం కాదు కృష్ణుడే అంటూ ఆశ్రయించడమే పరమాత్మయ్యే అని ఆశ్రయించడమే యతంతి సాధన చెయ్యుట అటువంటి వాడు నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలడు ఎలాగంటే తే బ్రహ్మ తద్విదుహు అతడు పరబ్రహ్మమును కృత్సం సంపూర్ణంగా తెలుసుకుంటాడు ఎలాగూ అంటే చూడండి ఇక్కడ అద్భుతమైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ తే బ్రహ్మవిదు బ్రహ్మ తద్విదుకృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం ఇక్కడ తద్విదు తత్ని తెలుసుకున్నట వరుసగా గుర్తుపెట్టుకోవాలి తత్ బ్రహ్మ ఒక పదం తత్ బ్రహ్మ రెండవది అధ్యాత్మం మూడవది అఖిలం కర్మ నాలుగవది సాధిభూతాదిదైవం యాం సాధియజ్ఞ విదు సాధిభూతం సాధిదైవం సాధియజ్ఞం వీటన్నిటితో కలిపి నన్ను తెలుసుకుంటున్నాడు అన్నాడు మరొక్కసారి చెప్పుకుందాం తత్ అయిన బ్రహ్మమును అధ్యాత్మమును కర్మను అధిభూతాన్ని అధిదైవాన్ని అధియజ్ఞాన్ని అయిందా ప్రయాణకాలే పిచ మాంతే విధుర్యుక్త చేత సహా ప్రయాణ ఈ ఏడు రూపములతో ఉన్న నన్ను తెలుసుకున్నవాడు నిశ్చల బుద్ధితో నన్ను చేరుతున్నాడు ఏడు రూపాలతో ఉన్న నన్ను ప్రయాణకాలంలో తెలుసుకున్నవాడు నన్ను పొందుతాడు ఇది ప్రశ్న వేశాడు ఈ ప్రశ్న కాదు బోధ చేశాడు స్వామివారు ఇలా వెయ్యగానే ఇలా చెప్పగానే వెంటనే అర్జునుడు అద్దుకున్నాడు స్వామి ఏంటి మరొకసారి చెప్పు కిం తద్బ్రహ్మ నువ్వు తద్బ్రహ్మ అన్నవి అదేమిటి కిం అధ్యాత్మం అధ్యాత్మం అంటే ఏమిటి కిం కర్మ పురుషోత్తమ సంబోధనలు మళ్ళీ పురుషోత్తమ కర్మ అంటే ఏమిటి అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం అనేదేన్నంటారు అది దైవంకి ముచ్చితే అది భూతమనిదేనంటారు అది దైవం అనేదేనంటారు అది యజ్ఞ ఏమంటారు ప్రయాణకాలంలో నిన్నెలా తెలుసుకుంటారు ఇది వేశాడు అన్నిటికీ కాల్సిన ప్రయాణకాలం అండి ప్రయాణకాలం అంటే అంత్యకాలం అది ఎంత గొప్ప మాట అండి అంతకాలం వరకుండా ప్రయాణకాలం అన్నాడు అది గొప్పది ఇక్కడ ఇది ప్రయాణం ఇట్స్ ఎ జర్నీ ఇట్స్ ట్రావెల్ ఇక్కడ పూర్తి చేసి మరొక చోటుకు వెళ్ళడమే నాశనం కాదు ఈ ట్రావెల్ పూర్తయి ఆ ట్రావెల్కి వెళ్ళడం ఈ జర్నీలో మూట కట్టుకున్నవి తీసుకుని మరొకదానికి వెళ్ళడం ఇది గొప్ప విషయం జలూక న్యాయం అంటారు కొన్ని జలగలు ఉంటాయట అది ఇక్కడుంటూ తర్వాత వెళ్ళబోయే గడ్డి మీద ముందు మొహం మూత పెట్టి తర్వాత ఇక్కడ తోకతీస్తుంది అలాగే మనం కూడా తర్వాతి జన్మలు కావాలని సిద్ధం చేసుకుని ఇక్కడి నుంచి అందరు జంప్ చేస్తాం రెడీ ఉంటాయి తెలుసుకో ఇక్కడ వెళుతూ ఉంటాం అయితే మళ్ళీ ఇలాగ ఇలా జలగల్లా పాకడమేనా ప్రయాణకాలంలో ఏమి చేస్తే నన్ను పొందుతావు అంటే ఏడు రూపములుగా ఉన్న నన్ను తెలుసుకుంటే పొందుతావు ఈ ఏడు రూపములు ఏమిటి అని అడిగాడు అర్జునుడు ఆ ఏడు ఏడు కాదు ఏడుగా ఉన్న నేను అది ఆ ఏడుగా ఉన్న నన్ను తెలుసుకుని ప్రయాణకాలంలో ఎవడు తలంచుకుంటాడో వాడు నన్ను పొందుతున్నాడు అన్నిటికీ చివరికి ప్రయాణ కాలం ఇంత జీవితం గడిపో ఏం సాధించవు ఇన్నాళ్ళ జీవితం యొక్క వెలగబెట్టినటువంటి ఫలమేమిటయ్యా అది కావాలి ఇదిగో ఏడుగా నన్ను తెలుసుకున్నటువంటి వాడు ప్రయాణ కాలంలో నన్ను గుర్తు తెచ్చుకుంటాడు ఏడుగా తెలుసుకున్నవాడికి నేను గుర్తు వస్తానంతే గుర్తు రావడం మన చేతిలో ఉందా వాడే చేస్తాడు తెలుసుకో అందుకే ఆ ఏడు ఏమిటో చెప్పబోతున్నాడు ఈ ఏడు సంపూర్ణ ఈశ్వర జ్ఞానం వస్తుంది ఇది ఎక్కడ చెప్పడు జ్ఞాన విజ్ఞాన యోగంలో చివరికి చెప్పాడు అప్పుడే మనం తర్వాత అధ్యయనంకి వెళ్ళిపోయాం అక్షరపర బ్రహ్మయోగంలోకి వెళ్ళిపోయాం ఇక్కడ అంటే అర్జునుడు ప్రశ్న వేయడంతో అక్షర పరబ్రహ్మ యోగం మొదలైంది ఈ సాధిభూత సాధిదైవ సాధి యజ్ఞ ఇవన్నీ చెప్పడంతో జ్ఞాన విజ్ఞాన యోగం పూర్తయింది ఇది మొదలు ఇది పూర్తి కానీ జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ మాట చెప్పాడు నేనేమిటో యథాతథంగా తెలుసుకోవాలి అన్నాడా లేదా తత్వత యథాతథంగా తెలుసుకోవాలన్నాడు కదా మరి యథాతథంగా తెలుసుకోవాలి అంటే తద్బ్రహ్మ అధ్యాత్మం కర్మ సాధిభూతం సాధిదైవం సాధియజ్ఞం ప్రయాణకాలం అంతే ఏడు ఏడు తెలుసుకుంటే నన్ను సమగ్రంగా తెలుసుకోగలవు అందుకే ఆ అధ్యాయంలో మాట చెప్పాడు దాని వివరణ ఇక్కడ చెప్పబోతున్నాడు ఆ వివరణ తర్వాత అధ్యాయంలోకి వస్తుంది అంటే ఇది కూడా కలిపితేనే మనం సమగ్రంగా పరమాత్మ తెలుసుకుంటున్నాం నిజానికి మళ్ళీ మరొకటి బిగించగానే ఇప్పుడే అర్థమైపోయింది ఈశ్వరుడు ఈశ్వరుడు అనుకుంటూ ఉంటే మళ్ళీ తనంతా తాను కొత్త పదాలు పెట్టి మళ్ళీ కొత్త ప్రశ్న వేయించడం ఏంటండి అంటే నీకు మరింత స్పష్టంగా అనుభవానికి రావడం కోసమే మరొకటి కాదు ఇక్కడ అందుకు చెప్పబోతున్నాడు భగవాన్ ఇక్కడ ఇంతవరకు పరా అపరా మాయా ఈ మూడింటిని ఎవడ అధీనంలో పెట్టుకున్నాడు వాడు ఈశ్వరుడు అని మనకు తెలిసిపోయింది ఇక్కడ ఇప్పుడు వాటిని మరొక చక్కటి భాషలో చెప్తున్నాడు తద్వారా మనకు ఒక ఉపదేశం చేయబోతున్నాడు ఆయన ఉపాసకుడు గురించి చెప్తాడు ఇక్కడ ఉపాసన జ్ఞానం ఈ రెండేగా చివరికి మిగిలినవి ఈ రెండే ముక్తిహేతువులు కానీ ఉపాసకుడు జ్ఞాని వాళ్ళు ఎలా తరిస్తారో చెప్తున్నాడు ఉపాసకుడు ఎలా తరిస్తాడు జ్ఞాని ఎలా తరిస్తాడు ఇక్కడ చెప్పబోయేది ఇందాక కలిపి కొంచెం అర్థం చేసుకోవడానికి మనం చెప్పేసాం రేపు దాన్ని వివరించబోతున్నాడు ఉపాసకుడు ప్రయాణకాలం ఎలా ఉంటుంది జ్ఞాని ప్రయాణకాలం ఎలా ఉంటుంది ప్రయాణకాలం వాళ్ళది అంతేకాని పాపాలు చేసినప్పుడు ప్రయాణకాలం అంటే వాడు రూట్ వేరు నా రూటే వేరు అంటుంటారు కదా వాళ్ళ రూట్ వేరు అనమాట వాళ్ళ నరకాల రూట్లు వాళ్ళు ఇదిగో పుణ్యకర్మలు వాళ్ళ రూట్లు వేరు స్వర్గాలు వెళ్తారు వాళ్ళ గురించి డిస్కషన్ కాదు ఇక్కడ ప్రయాణకాలేపీ ఎవరంటే నన్ను తెలుసుకున్నవారు నన్ను రెండు రకాలుగా తెలుసుకోవడం సగుణ బ్రహ్మముగా నిర్గుణ బ్రహ్మముగా సగుణ బ్రహ్మముగా తెలుసుకుని ఉపాసించే వాళ్ళు ఏ లోకానికి వెళ్తారు సగుణము నిర్గుణము కూడా బ్రహ్మమే అని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అందుకే నిర్గుణ బ్రహ్మము తెలుసుకున్న వారి జ్ఞానులు అనలేదు సగుణము నిర్గుణము కూడా బ్రహ్మ తెలుసుకున్న వారు జ్ఞానులు వారు వెళ్తారు సగుణ బ్రహ్మము తెలుసుకున్నటువంటి వారు ఎలా వెళ్తారు ఉపాసించేవాళ్ళు కానీ ఉపాసకుడు జ్ఞాని వీళ్ళిద్దరు ఎలా వెళ్తారో చెప్పబోతున్నాడు ఒకచోటి జ్ఞానిని వర్ణిస్తాడు ఒకచోడు ఉపాసకుడిని వర్ణిస్తాడు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇద్దరిని గొప్పగానే చూపిస్తాడు ఎందుకంటే ఇద్దరు మరి వెనక్కిరారు కదా అందుకు తర్వాత అధ్యాయం మరింత సావధానంగా వినవలసినది ఎందుకంటే వేదాల యొక్క శ్లోకాలు వేదాల్లో చెప్పిన జ్ఞానం అంతా ఇందులో పెట్టేశాడండి ఇక్కడ ఇంకేమీ లేదు అందుకే లౌక్యం లౌకికం ఉండదు వేదం పరిభాషలో పరమాత్మను అర్థం చేయలా చేస్తాడు ఇక్కడ అత్యద్భుతమైన అందులో అనేక శ్లోకాలు ఉపనిషత్తుల్లో యథాతథంగా కనబడతాయి అదొక అద్భుతమైన అంశం అందుకే దీని అక్షర పరబ్రహ్మయోగము లేదా ఉపాసనా యోగము అభ్యాసయోగము ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి ఇంకా చాలా చాలా ఉన్నాయనుకోండి ప్రధానంగా అక్షర పరబ్రహ్మయోగము అభ్యాసయోగము ఇది అక్షరయోగము ఇన్ని పేర్లు చెప్పారు ఇక్కడ అక్షరము అంటే పరమాత్మ అక్షరం అంటే ఓం దేని గురించి చెప్తున్నాడు ఓంకారం బ్రహ్మమా కాదు కాదా అవును ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అన్నారు కదా అంటే ఇది అపర బ్రహ్మమునైనా అన్నాడు ఓంకారం ఆయన తెలియజేస్తుంది బ్రహ్మం కాదు నువ్వు అన్నావుగా అంటే బ్రహ్మం కాదు నోటికి అందేది మా మనసుకు బ్రహ్మమే కాదు మన నోటితో అన్నావుగా అన్న బ్రహ్మమే ఎందుకంటే దీని వాచకం అంటారు అది వాచ్యం అంటారు దాన్ని తెలియజేస్తుందే తప్ప ఆయన కాదు పూర్తిగా కాదనడానికి లేదు అందుకే ఆయన తెలియజేస్తూ ఆయన లీనమైపోతుంది ప్రణభం తెలియజేస్తూ లీనమైపోతుంది తస్య వాచక ప్రణభ ఇదే పతంజలి యోగ సూత్రాల్లో దీన్నే చెప్పాడు వాచక ప్రణవ వాచ్య బ్రహ్మ బ్రహ్మము తెలియబడేది తెలియజేసేది ప్రణవం ప్రణవం ఏం చేస్తుందంటే తెలియజేస్తూ లైవ్ అయిపోతుంది ఇక్కడ అందుకే ప్రధానంగా అక్షరమైనటువంటి బ్రహ్మము గురించి చెప్తున్నాడు దాన్ని ఉపాసించే అక్షరము గురించి కూడా చెప్పబోతున్నాడు ఇందులో ఉపాసన అంటే ప్రణవము అని మనం తీసుకున్న మంత్రము కూడా అక్షరమే గనక ఆ మంత్రానికి అన్వయించుకుని మంత్రం జపం చేసుకోవడం అనేది కూడా తీసుకోవచ్చు కనుక ఏ ఉపాసకుడికైనా చక్కగా పనికొచ్చేటువంటి అద్భుతమైన అధ్యాయం ఏ బ్రహ్మ జ్ఞాన విచారణ సాధనలు ఉన్నవాడికైనా పనికొచ్చే అధ్యాయం అక్షరపర బ్రహ్మయోగము వాడి ప్రయాణకాలం చెప్పబోతున్నాడు ఇక్కడ వాడి ప్రయాణం ఎలా ఉంటుందో ఇది తెలుసుకోవాలి ఎలాంటి వాడి ప్రయాణం ఎలా ఉంటుంది ఎలాంటి వాడు అంటే ఇంత చెప్పను ఉపాసకుడు జ్ఞాని వాళ్ళ వాళ్ళ ప్రయాణం గురించే చెప్పబోతున్నాడు వాడు అంత్యకాలంలో వాడిని తలంచుకోవాలో నువ్వు తలంపుకు వస్తావా పెద్ద చిక్కండి ఇక్కడ అంటే ఇదిగో ఏడు నేనుగా తెలుసుకున్నవాడి ప్రయాణకాలంలో తప్పకుండా నేను గుర్తుంటాను అన్నాడు ఇంకేం కావాలి ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ స్వస్తి స్వస్తి పరిపాలయ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణీ పార్థసారథి రూపాయ గీతాచార్యా మంగళం గీతాచార్యాయ మంగళం శ్రీమద్రమా రమణ గోవిందో హరిగోవింద నభః పావతీపతర హర మహాదవ